దేవుని వాక్యాన్ని ధ్యానించకముందు చిన్న ప్రార్థన చేసుకుందాం పరుషుధర దేవా దేవ మీకు వదనాల మహోనతుడ మహిమ స్వరూపి మీకే వదనాలు తన్నాయి ఈ యొక్క దినమంతా మీ యొక్క సాయం అనేక ప్రాంతాలలో మీరు నడిపించుకుంటూ తీసుకొచ్చినారు ప్రభు సురక్షితంగా మీ యొక్క సరైన నడిపించినారు మీ యొక్క వాక్యాన్ని ఎంతో ఆసక్తి మీరు నడిపించినారు అవునైనా వాటిని బట్టి మీకెంతో వదనాలు ఈ యొక్క సాయంత్రం సమయంలో అయినా మీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుండగా మీ యొక్క పరిశుధాత్మ నడిపి మాకు దయచేయండి ముఖ్యంగా ప్రభావ మీ యొక్క వక్యూ ని గ్రహించాలా దాన్ని మా జీవితాలలో అవలంబించుకోవాలా అనుభవపూర్వకంగా ప్రకటించాలా అటువంటి సాక్షి బిడ్డలు అందరినీ నడిపించి మీ రాక వారు సిద్ధపరచుకోమని ఏమం ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఇరవై ఐదవ తారీఖు మార్చ్ రెండు వేల పంతొమ్మిది వందల సంవత్సరంలో బాబిలోనియన్ గిరిగోరి క్యాలెండర్ కదా దీన్ని ఈ క్యాలెండర్ కూడా అంటాం మనం యాక్చువల్ గా కాబట్టి కొన్ని నెలల నుంచి మనము ూరల తీర్పు అన్న అంశాన్ని ధ్యానిస్తాం కొన్ని నెలలు ఆల్మోస్ట్ వన్ ఇయర్ అయిపోయింది మోర్ దెన్ ఇయర్ అయిపోయింది సో సిక్స్త్ ట్రంప్ పెట్ గురించి మనం కొంతకాలం నుంచి ధ్యానిస్తున్నాం అంత కంప్లీట్ రిలీజ్ మనకు రాలేదు ఆ వ్యాఖ్యల గురించి ఎందుకంటే ఆ ఆరో బూరకు సంబంధించిన ఇమేజ్ ని కంప్లీట్ గా మనం ఇంకా అర్థం చేసుకోలేదు అంటే అందులో ఉన్న చిహ్నాలు అందులో ఉన్న సింబల్స్ ని మనం ఇంకా కంప్లీట్ గా అర్థం చేసుకోలేదు ఒక ఇండైరెక్ట్ క్లూ అయితే ఆల్రెడీ మనకు దొరికింది ఏంటంటే అది ఆ ప్రకటన గ్రంథం తొమ్మిదవ అధ్యయనం దాని గురించి ధ్యానిస్తా ఉంటాము పది ప్రకటన గ్రంథము పదిహేను మనుషులలో మూడవ భాగమును సంహరింపవల్నని అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమునా అదే గంటకు సిద్ధపరచబడి ఉన్న ఆ నలుగురు దూతలు వదిలిపెట్టబడి కాబట్టి దీనికి సంబంధించిన విషయాలు మనం కొన్ని వారాల నుంచి తెలిస్తున్నాం ఆల్మోస్ట్ త్రీ ఫోర్ వీక్స్ అయిపోయింది ఇది ఆల్మోస్ట్ మంత్ అయిపోయింది ఆ గంట ఆ యొక్క వన్ అవర్ గురించి ఆ వన్ అవర్ ఎప్పుడు అన్న విషయాన్ని గురించి మనం జన్స్ సాధారణంగా అదే సంవత్సరం అదే నెల అదే వారం అదే గంట అన్నప్పుడు మనం సెక్యులర్ గా ఆలోచిస్తుంటాం మ్యాథమెటికల్ ఆలోచిస్తాం లేక లీనియర్ గా ఆలోచిస్తూ ఉంటాం ఈ సమయానికి కాలానికి సంబంధించిన కానీ ప్రభు చెప్పిండు ఈ కాలం కావి సూచనకు సంబంధించినాయి కాబట్టి ఈ వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలంటే అది ఏ సింబల్ దేనికి సంబంధించింది దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలన్న విషయాన్ని ప్రభు మనకు చూపించిండి అర్థం చేసుకోక మరికొన్ని విషయాలు నేను చూపించాలని ఇంతకు ముందే నాకు ఆ తలంపు కొంత ఆ వాక్యాలు చూసుకున్నాక తిరిగి దీనికి ఈ వాక్యానికి మనం వస్తాం ఒకసారి చూడండి పేతురు రాసిన మొదటి పత్రిక కొంత కష్టతరము వీటిని స్వీకరించడం రాసిన మొదటి పత్రిక మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనం తర్వాత ఇంకొక వచనాన్ని మనం చూస్తాం క్రింద ఏడవ వచనం అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ది ప్రార్థనలు చేయటకు మెలకువగా ఉండు కాబట్టి ఇది సమయము అన్నిటికీ అంతం అన్నిటికీ అంతము దగ్గరగా ఉందన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది కాబట్టి అంటే ఏ క్షణంలో ఈ యొక్క యుగము ముగిస్తుందో మనకు తెలియదు అన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తుంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి స్వస్థ బుద్ధి గల వారై ప్రార్థనలు చేయటకు మెలకువగా ఉండండి తర్వాత పది వచనంలో అంతే దేవుని ఇంటి యొద్ద ఆరంభ కాలము వచ్చి ఉన్నది అంటే ఆల్రెడీ పాస్ట్ ఇది వచ్చి ఉన్నది అంటే పాస్ట్ Thada? The judgment must begin at the house of the Lord that is here. But the judgment is already achieved. Must begin is present tense, chiu, future tense but the judgment is past tense. Te. You should have read it. That is why English is carefully checked. What is the purposefully God has uh, the purposefully of any language in which we have permutation in which we have what permutation in which we have ఈ విషయం జ్ఞాపకం చేసుకోవాలి మనం ముందుకు వెనకలు తీసుకెళ్తాడు ఒక దశలో ఏమో ప్రెసెంట్ టెన్స్ లో మాట్లాడుతున్నాడు ఫ్యూచర్ టెన్స్ లో మాట్లాడుతున్నాడు ఇంకొక లాంగ్వేజ్ లో పాస్ట్ టెన్స్ లో మాట్లాడుతున్నాడు ఆయన దృష్టిలో టైం ముందుకు వెనకలికి వెళ్తా ఉంటది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ చూడండి తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభ కాలము వచ్చి ఉన్నది అంటే ఆల్రెడీ స్టార్ట్ అయింది ఎక్కడా ఫస్ట్ తీర్పు ఎక్కడా జడ్జిమెంట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఇట్ మస్ట్ బిగిన్ అట్ ది హౌజ్ ఆఫ్ ద లాడ్ అన్నాడు కాబట్టి ఈ లోకంలో ఫస్ట్ తీర్పు ఎవరికి ఇక్కడ ఈ వాక్యం ప్రకారంగా కేతులు ఎవరికి రాస్తున్నాడు క్రిస్టియన్స్ రాస్తున్నాడు ఈ పుస్తకం అంతా క్రిస్టియన్స్ చెప్పబడింది బైబుల్ అంతా బిలీవర్స్ వరకు చెప్పబడింది నాన్ బిలీవర్స్ వరకు చెప్పబడలేదు ఈ వాక్యం ఇది నాన్ బిలీవర్స్ ని కవర్ చెయ్యదు ఇది ఫస్ట్ నిన్నే కవర్ చేస్తుంది నీ గురించే హెచ్చరిస్తా ఉంటది కాబట్టి ఇక్కడ చాలా తేటగా ఉంది ద జడ్జ్మెంట్ మస్ట్ బిగిన్ అట్ ది హౌస్ ఆఫ్ ద లాట్ ఫస్ట్ అందుకు ప్రాఫసీస్ ఎందుకు మిస్లీడ్ అయిపోతున్నారు మనుషులు అంటే ఇప్పుడు యాంటీ గురించి ఎక్కడెక్కడ మాట్లాడతారు అన్యుడు అనేసి వాడు అక్కడ లీడ్ కానీ జడ్జ్మెంట్ మస్ట్ బిగిన్ అట్ ది హౌస్ ఆఫ్ ద లాట్ అన్నప్పుడు ఒకవేళ యాంటీ గుణగణాలు ఇన్సైడ్ ఉన్నాయేమో ఈ హౌస్ లో ఉండొచ్చేమో అదర్వైజ్ దీనికి ఫస్ట్ జడ్జ్మెంట్ ఎందుకు ఇప్పుడు ఈ యాంటీ క్రైస్ట్ బయట ఉంటే లేక ఈ లోకమే యాంటీ లాగా ఉంటే ఈ లోకానికి ఫస్ట్ తీర్పు ఉండాలా కదా కానీ చర్చి కి ఎందుకు తీర్పిస్తున్నాడు ఇది కొంత కష్టం మనం బయట డిస్కస్ చేయం జనరల్ గా చర్చెస్ లలో పబ్లిక్ లలో కూడా ఇవి చెప్పం ఈ వాక్యాన్ని స్మాల్ గ్రూప్స్ లో డిస్కస్ చేస్తాం ఇది పేతురికి ఆ విషయం బయలుపరచబడింది జడ్జిమెంట్ ఎందుకు ఫస్ట్ చర్చికి అనండి ఇప్పుడు చర్చ్ పర్ఫెక్ట్గా ఉంటే ఎందుకంటే రోముల రాష్ట్ర కూడా మనం చూస్తాం కదా క్రీస్తు చేసినందు శిక్ష విధి లేదు కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏముంది ఫస్ట్ శిక్ష ఎవరికి దేవుని బిడ్డలకనే ఉంది కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి దేవుని బిడలకి ఫస్ట్ జడ్జిమెంట్ ఎందుకు ఈ విషయం అర్థం అవుతే ట్రంపేడ్ లో జడ్జిమెంట్ ఎవరి గురించి మాట్లాడుతుందో అర్థమైపోతుంది సునీయాసంగా అంత స్ట్రగ్లింగ్ అవసరం లేదు మనకి థియాలజికల్ స్ట్రగ్లింగ్ అవసరం లేదు ఈ వాక్యం ఒకటే ఒక రకమైన ఏమంటాం దాన్ని డిసిసివ్ వాక్యం ఇది ఈ వాక్యం అర్థమైనాక ట్రంపేడ్స్ జడ్జిమెంట్ రీడ్ చేసినప్పుడు మనకి చాలా సునీసంగా అర్థం అవుతుంది ఆ టెంపర్ జడ్జిమెంట్స్ ఉంటాయి ఇమేజరీ అంతా చర్చే మనం ఎన్ని గంటలు ధ్యానించడం కొన్ని సంవత్సరాలు ధ్యానించాం కదా అందులో ఉండే ఇమేజరీ అందులో ఉండే సింబల్స్ అన్ని చర్చి సంబంధించిన సింబల్స్ ఏమిటాయి అందులో చర్చ్ ఉండే గుంపులకు సంబంధించిన సింబల్స్ ఏమిటాయి అక్కడ మనం ఎప్పుడు నాన్ క్రిస్టియన్స్ గురించి వ్యసన పడతా ఎందుకంటే బైబిల్ ఉంది అనుల గురించి వ్యసన ఉంది వాక్యం కదా అనిలు ప్రాస్పర్ అవుతుంటే ఈ రోజు నాకు వస్తుంటే అదే విషయం జ్ఞాపం వస్తుంది ఎట్లా మన బ్రదర్స్ ని సిస్టర్స్ ని మనం ఎట్లా హెచ్చరించాలా ఐ షుడ్ నాట్ బి జెలస్ ఆఫ్ నాన్ క్రిస్టియన్స్ అక్కడ వాక్యం ఉంది నాన్ క్రిస్టియన్స్ చాలా హైయర్ పొజిషన్స్ కి రైజ్ అవుతా ఉంటారు అయితే వాడికి ఇచ్చింది ఎవడు మన ప్రభుయే కదా ద రెయిన్ ఫాల్స్ ఆన్ ద గుడ్ అండ్ ద బ్యాడ్ అని కూడా వాక్యం చూస్తాం మనం అది మంచి చెట్ల మీద పడుతుంది వర్షము ముళ్ల తుప్పల మీద కూడా పడుతుంది వర్షం రెండు వర్షం కొరకు ఎంతగానో ఎదురు చూస్తా ఉంటాయి ప్రభు అంతా దయగలవాడు ముళ్ళతుప్పులు కూడా వర్షమిస్తా ఉంటాడు మంచి చెట్లు కూడా వర్షమిస్తాడు కానీ ప్రతి చెట్టు దాని ఫలంలో చేత గుర్తించబడుతుంది ఎండ్ టైమ్స్ లో కాబట్టి నువ్వు మంచి చెట్ అనేది నీకు తెలవాలా అక్కడ రిలీజన్ కాదు ముఖ్యమైన కాబట్టి అన్యులు ప్రాస్పరస్ గా అవుతా ఉంటే వీ షుడ్ నెవర్ బి జెలస్ ఆఫ్ దెమ్ ఎందుకంటే పర్పస్ఫుల్లీ గాడ్ గేవ్ దెమ్ టు టెస్ట్ యూ ఎందుకంటే జెలస్ అనేది లూసిఫర్ కు కదా స్టార్టింగ్ లో ఫస్ట్ టైం జెలస్ ఎక్కడ కనిపించింది ఎహెచ్కెల్ గ్రంథం ట్వంటీ ఎయిత్ అధ్యాయంలో అనిపిస్తుంది నీకు లూసిఫర్ ఉండే ఆ జలసీ ద కాన్సెప్ట్ ఆఫ్ జలసి సైతం నుంచి పుట్టింది లోకంలోకి అది మనకెందుకు సంక్రమిస్తుంది మనలో పాపం పాపపు నియమం ఉండే ఆదమ నుంచి సంక్రమించిన పాపం నియమం ఉంది కాబట్టి మనకు కూడా జలసి ఉంటావు కానీ ఎప్పుడైతే నువ్వు రక్షింపడతావో ఆ జలసీని ఓవర్కమ్ చేస్తావు సరే నేను కొంచెం సెక్యులర్ వరల్డ్ కూడా బాగా తిరుతాట రకరకాల ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తాట కాబట్టి ఒకసారి జలసి మీద నాకు ఇంటర్వ్యూలో హాఫ్ అవర్ డిస్కషన్ జరిగింది పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ ఉండే సైకాలజీ ప్రొఫెసర్ మేరీ సీనియర్ సైకాలజీ ప్రొఫెసర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రొఫెసర్ అందరు కూర్చొని ఇంటర్వ్యూలో జెలసీ అనే కాన్సెప్ట్ మీద అర్ధ గంట సేపు నన్ను గ్రిల్ చేసిన రూపాయలు ప్రొఫెషనల్ జెలసీస్ ఎందుకు వస్తాయని సరే నాకు తెలుసు ప్రొఫెషనల్ జెలసీ ఎందుకు వస్తుంది వీడికి ప్రమోషన్ వస్తే వాడికి జెలస్ వస్తుంది వీడికి శాలరీ రివ్యూజ్ ఉంటే వీరికి జెలస్ వస్తుంది అంతేనా వాడికి ఛాలెంజింగ్ అసైన్మెంట్ ఇస్తే వీరికి జెలస్ వస్తుంది ఈ ప్రొఫెషనల్ జెలసీస్ ఉంటే కంపల్సరీ జాబులలో కానీ బిలీవర్స్ మధ్య జెలసీ ఎందుకు ఉండదు కదా ముఖ్యంగా నీ నైబర్స్ ప్రాస్పెరిటీ చూసి నువ్వు జెలసీ ఎందుకు పడతావు మినిస్ట్రీలో జెలసీస్ ఎక్కువైపోయినాయి అది మరి ఎవరి నుంచి వచ్చిందో మీకు తెలుసు చెప్పనవసరం స్పెషల్ గా జెలసీస్ డిస్ట్రాయ్ చేసి పడేస్తున్నాయి చర్చెస్ ని కంపారేటివ్ కంపారిజన్స్ ద్వారా అయితే నేను మీకు ఒక విషయం చెప్పాలా మీరు ఇతరుల గురించి జెలసీ పడకుండా ఉండాలంటే ఏం చేయాలా అఫ్ కోర్స్ మీకు హోలీ స్పిరిట్ లీడింగ్ అవసరం ఆ జెలసీ ఫీలింగ్ వచ్చినప్పుడు దాన్ని నువ్వు గతించుకోవాలా నిన్ను నువ్వు హెచ్చరించుకోవాలా ప్రాణమా యుహవాలు నమ్ముకొని మౌనంగా ఉండుము అని చెప్పిన వాడు ఎవరు అనుకుంటా అంటే సెల్ఫ్ కౌన్సిలింగ్ చేసుకుండా లేదా తన్ను తాను కౌన్సిలింగ్ చేసుకుండా లేదా నువ్వు కౌన్సిలింగ్ చేసుకోవాలని నీ ఆత్మని పరిపాలన విధాలుగా పోనీయకుండా నిన్ను కౌన్సిలింగ్ చేసుకోవాలా జెసీ రానియకుండాలంటే సరే సెక్యులర్ వరల్డ్ లో నేను ఏం నువ్వు ఇతరుల గురించి జెలసీ పడకుండా ఉండాలంటే నీ గోల్స్ హైయెస్ట్ పొజిషన్ లో అందుకే విలియం విలియమ్ జాన్ స్మిత్ మీకు కదా ఫౌండర్ ఆఫ్ బాప్టిస్ట్ చర్చ జాన్ స్మిత్ థియాలజీ కాలేజ్ చెప్తా ఉంటారు ఆయన అంటాడు ఆయన అంటడా లేక విలియం కేరి మీరు క్లారిఫై చేయండి అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫార్ గాడ్ విలియమ్ కేరీనా అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్ ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రామ్ గాడ్ అంటే నువ్వు గ్రేట్ థింగ్స్ అటెంప్ట్ చేసినావనుకో నీకు జెలసీ కాన్సెప్ట్ ఉండదు నువ్వు ఇతరుల గురించి జెలసీ పడినా లేదు హైయెస్ట్ గోల్స్ పెట్టుకున్నావు స్పిరిచువల్ గోల్సే కావచ్చు మినిస్ట్రీ గోల్సే కావచ్చు సరే నేను హైయెస్ట్ గోల్ పెట్టుకున్నా బ్రదర్ పెద్ద నాకు ఒక పాస్టర్ చెప్తుండే బ్రదర్ నాకు ఒక ఫిఫ్టీ థౌసండ్ మెంబర్స్ పట్టే చర్చ్ కట్టాలని కోరిక హైదరాబాద్ అన్నాడు నేను ఇది చాలా పెద్ద కోరిక ఇది ఫిఫ్టీ థౌజండ్ పట్టే చర్చ్ హైదరాబాద్ లో నీకు కట్టాలనుకున్నావు నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హైదరాబాద్ లో ల్యాండ్ ఎక్కడ ఉంది అంత ఫిఫ్టీ థౌజండ్ మెంబర్స్ పట్టేంత ల్యాండ్ ఉందా నువ్వు ఆ ల్యాండ్ అంటే ఎన్ని క్రోర్స్ కావాలి థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ కావాలి కదా మన మినిస్ట్రీ వరకు అవుతుందా నువ్వు పొందోస్తామో నువ్వు సివిల్ ఇంజనీర్స్ తో మాట్లాడుకుంటా మున్సిపాలిటీ మాట్లాడుకుంటా నీ టైం అంతా అక్కడ వేస్ట్ చేస్తావు నువ్వు ఆత్మల సంపాదన పోగొట్టుకుంటావు అలసిపోయి ఇంటికి వస్తావు సండే రెండు మూడు వాక్యాలు తీసుకుంటావు హాఫ్ అన్ అవర్ చెప్పలేవుండవు ఎందుకంటే నీ మైండ్ అంత అక్కడే ఉంటుంది ఎలక్ట్రిసిటీ కనెక్షన్ వచ్చిందా లేదా మున్సిపాలిటీ కనెక్షన్ వచ్చింది డ్రైనేజ్ వచ్చిందా లేదా వాడి సిమెంట్ తెచ్చినా లేదా వీడి ఇసుక ఇచ్చినా లేదా ఇంటలు నీ మైండ్ అంతా అక్కడే ఉండిపోతుంది అది ఒక మిస్లీడింగ్ ఆత్మ సేవకులని కాబట్టి ఇవన్నీ విషయాలు మనం అర్థం చేసుకోవాలా తీర్పు దేవుని ఇంటి యొక్క ఎందుకు ఆరంభం అవుతున్నది ఒకవేళ దేవుని ఇల్లు తప్పుపోయిందేమో మనం గ్లూకాసు వార్త అధ్యాయంలో ధ్యానిస్తాం కదా ఏం ధ్యానిస్తాం పదిహేను అధ్యాయంలో బ్లూకాసు వార్త పదిహేను ఏమిట ఉపమానాలుంటాయి మన ప్రభు చెప్పిన ఉపమానాలుంటాయి రకరకాల ఉపమానాలు ఇంకా ఒక స్త్రీ తాను తీసుకున్న ఆ ఉపమానాల అన్నిటి గురించి మనం చూస్తాం ఆ ఉపమానాలలో ఏం కనిపిస్తుంది అంటే రాజ్యాన్ని నేను దేనితో పోల్చవలను అని ప్రవ్వే మాట్లాడుతూ అక్కడ పర్లోక రాజని దేనితోను పోల్చాలా అంటే ఆయన పర్లోక రాజని పోల్చుండు తర్వాత పర్లోక రాజ్యము ఎప్పుడు వచ్చును అని చాలా మంది అడుగుతున్నప్పుడు పర్లోకరాజ్యము ప్రత్యక్షంగా రాదు అంటాడు కానీ ఈ రోజు చర్చ ఏం చేస్తుంది ఫిజికల్ గా అది వస్తుంది అనుకుంటున్నారు పర్లోకరాజ్యము ఫిజికల్ గా వస్తుంది దిగు వస్తుంది అనుకుంటున్నాడు కానీ అయినాడు పర్లోక రాజ్యం ప్రత్యక్ష రాదు ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఇస్ నాట్ ఫర్ అన్ అబ్జర్వేషన్ అన్నాడు మరి అది అబ్జర్వేషన్ కానప్పుడు మన పర్లోక రాజ్యం ఎట్లా వస్తుంది అది ఇక్కడ అక్కడ ఉంది చెప్ప వీలు పడదన్నాడు రాజ్యము మీ మధ్యలోనే ఉంది అన్నాడు అది మిస్లీడింగ్ అది అర్థం కాక పర్లో రాజ్యం ఇంకెక్కడో పైన ఎక్కడ ఉంది మధ్యాకర్షం ఉంది అనేసి వెతుకుతా ఉంది సంఘం ప్రపంచమంతట అది మీ మధ్యలోనే ఉంది కాబట్టి మీ మధ్యలో ఉన్న పర్వరాజ్యము ఈ రోజు ఎట్లా ఉంది దాన్ని ఎట్లా కంపేర్ చేయాలా ఎట్లా పోల్చాలా అన్నప్పుడు ఆయన రకరకాల ఉపమానాలు చెప్పినాడు అవన్నీ సత్యం ఉపమానాలు కేవలం ఎగ్జాంపుల్స్ అన్ని తోసిపుచ్చిలేదు థియాలజికల్ కాల్ తోసిపుచ్చేస్తారు అవి కానీ కాదు మన ప్రభు స్టోరీస్ చెప్పేవాడు కాదు ఆయన సత్యాన్ని ప్రకటిస్తున్నారు ఎందుకంటే నేనే మార్గం సత్యం జీవం అన్నాడు సత్యము గురించి సాక్ష్యం ఇవ్వడానికే నేను ఈ లోకంలోకి పంపబడి అన్నాడు కాబట్టి ఆయన చెప్పిన ఏ వాక్యంలో కూడా ఖచ్చితంగా సత్యం పారబుల్స్ అన్ని సత్యం మీరు ఏ పేరగలు తీసినా చర్చి ఎట్లా తప్పిపోయిందో చూపిస్తా ఉంటాడు అదిలో కాబట్టి డీటెయిల్డ్ మనం అవన్నీ చూడాలి ఎందుకంటే ఓల్డ్ చాలా కాలం రికార్డింగ్స్ ఆన్ అనుకుంట బహుశా మీకు ఆన్లైన్ లో అవన్నీ రికార్డింగ్స్ ఉన్నాయి కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఇస్ నాట్ ఫర్ అన్ అబ్జర్వేషన్ ఒక మెసేజ్ ఉంటుంది అది ఎందుకు కన్ కనిపించదన్న విషయం కూడా చూపించాడు కానీ మీ ఆత్మ కనిపించాలా అది ఎక్కడ ఉంది మీ మధ్యలోనే ఉంది అన్నాడు అందుకే ఎక్కడ ఇద్దరు ముగ్గురు నానవన్న కొడి ఉంటానడో వారి మధ్యలో నివసిస్తాడు ఆయన కాబట్టి పర్లోగరాజం ఎక్కడ మన మధ్యలోనే ఉంది అని చెప్పి అందుకు మన కొరకు ఆయన మనం ఎక్కడో కోణానికి కోరకాలి పర్ణోగరాజం కింద ఉంటే ఆయన మన తిరిగి రానే ఉన్నాడు ఆయన రాజ్యంలోనికి కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా అక్కడికి ఎక్కడికో పోవాలా మధ్యాకాశం పోవాలా ఆనేసి తయారవుతున్నాము అటువంటి సపోర్టివ్ వర్సెస్ ఒక్కటి లేవు బైబిల్లో ఒక్క వర్స్ కూడా కాబట్టి ఇక్కడ కొన్ని ఒక రెండు మూడు విషయాలు నేను మీకు చూపిస్తాను చూడండి పేదూరు రాసిన రెండవ పత్రిక రెండవ పత్రిక మూడవ అధ్యాయం పేదూరు రెండవ పత్రిక రెండవ అధ్యాయం మూడవ వచ్చిన రెండవ అధ్యాయం మొదటి వర్షం నుంచి మరియు అబద్ద ప్రవక్తలు ప్రజలలో ఉండేరి అటువల్లే మీలోనూ అబద్ద బోధకులుందురు ప్రజెంటెన్స్ అంతకు ముందు అబద్ధ అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ టైంలో అబద్ధ ప్రవతలు మీలో అబద్ధ బోధకులు అంటే దే విల్ బి దేర్ ప్రజెంటెన్స్ లో మాట్లాడుతున్నాడు వీరు తమ్మును చూడండి వీరు తమ్మును కొని ప్రభును కూడా విసర్జించు తమకు తామే శరీఘ్రముగా నాశనము కలుగ చేసుకొనచ్చు ఎవరు వీళ్ళు అబద్ద బోధకులు చూడండి ఇది నాష్టకరమగు భిన్నాభిప్రాయం రహస్యముగా బోధించు దాని తర్వాత మరియు అనేకులు వారి పోకిరి చేష్ట అనుసరించి నడుతురు అంటే పోకి పోకిరోలు అవుతారు అన్నట్టు చెప్తున్నాడు ఇక్కడ పోకిరంటే తెలుసా మీకు పోకిరోలు అంటే జోక్ కూడా కాదు ఇంగ్లీష్ పోకీర్ అంటే చూడు పోకీర్ అంటే ఏముంది ఇంగ్లీష్ లో పెర్నీషియస్ అంటే హార్మ్ఫుల్ వీళ్ళు చాలా హార్మ్ఫుల్ పీపుల్ అంట ఎవరు ఇక్కడ ఎక్కడుంది వాళ్ళు వాళ్ళ సింబల్ ఉంది ఇక్కడ వాళ్ళ గుర్తింపు వీళ్ళు చాలా హార్మ్ఫుల్ అని ఉంది అంటే హార్మ్ఫుల్ అని ఇంగ్లీష్ లో పెర్నీషియస్ అంటే వెరీ హార్మ్ఫుల్ అని అర్థం విని బట్టి సత్య మార్గము దూషింపబడును వారు అధిక లోబులై కల్పన వాక్యములు చెప్పు మీవలన వలన లాభము సంపాదించుకుందరు ఇవి నెరవేర్తలే కదా మన కాలంలో వారి వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు కాబట్టి చూడండి ద జడ్జ్మెంట్ మస్ బిగిన్ ఎట్ ది హౌస్ ఆఫ్ ద లార్డ్ తర్వాత ఇక్కడ ఏముంది ఎవరికి ఇక్కడ బోధకులకు సరే మనం అబద్ద బోధకులు అనే పదం వాడితే కొంత డిఫికల్ట్ బోధకులకు ఫస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ ఇది మనము కల్పన కథలు ముస్లమ్మ మర్మములతో కూడిన బోధ ఇట్లాంటి అన్ని మనం చెప్తా ఉంటాం అట్లాంటి జాగ్రత్తగా పరిశీలించి చెప్పాలి చూడండి ప్రతి దశలో కూడా ప్రవచనాల గురించి మనం ధ్యాని కూడా మనకు ఒక యాసిడ్ టెస్ట్ ప్రభు చూపించింది ప్రాణ ఏ ప్రవచనమైనా గాని క్రీస్తుని కూర్చున్న సాక్ష్యము ప్రవచన సారం ప్రతి ప్రవచనంలో ప్రభుని మనం చూపిస్తూ చూపించాలి చూడగలగాల లేకపోతే మనుషులు ఈ రోజు కలగదు బ్రదర్ నీ గురించి నాకు ఇక్కడ ప్రవచనం వచ్చింది బ్రదర్ అన్ని ప్రవచనం చెప్తా అంటే కాంగ్రిగేషన్ లేసి పా గురించి ప్రవచనాన్ని చెప్తా ఉంటాడు నేను చాలా చర్చలో విన్నా తర్వాత ఒక ఒక మెంబర్ ఇంకొక మెంబర్ గురించి ప్రవచిస్తా ఉంటాడు కదా అది వినడానికి బాగానే ఉంటాయి దేవుడు నిన్ను సమృద్ధిగా ఆశ్రించబోతున్నది ఒక ప్రవచనం అది చాలా పవర్ఫుల్ ప్రవచనం అన్నట్టు ఈ రోజు చాలా చర్చెస్లో ఉంటుంది అది బట్ మనుషులు దానికి చాలా ఆకర్షింపబడుతున్నారు ఎందుకంటే అది మీకు బెనిఫిట్ ఇస్తుంది కదా దేవుడు నిన్ను శ్రమల పాల్ చేయబోతున్న వింటాడా అటువంటి ప్రవచనం దేవుడు నిన్ను శ్రమల గుండా పోలిస్తున్నాడు అంటే నెక్స్ట్ సండే ఉండరాడా నెక్స్ట్ సండే అది ఎంటీఈ అయిపోతుంది చర్చి మనది కూడా అట్టనే తయారైంది అంతేనా సరే మనం ఎవరు దూషించాం ఎందుకంటే అందర్ ఆశీర్వచనాలే పలుకుతా ఉంటాం మనం మనము ద్వేషము పగ లాంటి మాటలు మనం మాట్లాడము ద్వేషించము కూడా మనం కాబట్టి ఇక్కడ చూడండి తీర్పు అనేది ఎట్లుంటది అనేది ఇక్కడ చెప్పబడి చూడండి వారికి పూర్వం నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు వారి నాశనము కొనికి నిద్రపోదు తర్వాత చూడండి ఇప్పుడు దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతలలోక మందలి కటిక చీకటి లోనికి త్రోసి తీర్పు కావలలో ఉంచబడటకు వారిని అపగించను అంటే దేవదూతలకు కూడా ఇక్కడ తీర్పు సరే ఓల్డ్ టెస్టిమెంట్ లో దేవదూతలు మీకు తెలుసు దేవుని సన్నిధిలో ఉండి పరిచయం చేసి వాళ్ళకి ఫంక్షన్స్ ఇచ్చిండు కాబట్టి ఉదాహరణకి గాబ్రియల్ దూతకు ఫంక్షన్ మికాల్ దూతకు ఫంక్షన్ అంటే కొన్ని ఫంక్షన్స్ పెట్టి వాళ్ళ వాళ్ళ స్పెషలైజ్ ఈ లోకంలో ఎందుకు రావాలనేది ఒక పర్పస్ ఉంటుంది దానికి కొన్ని బయలుపరచబడాలంటే గాబ్రియల్ దూతను పంపించాల్సి వచ్చింది దానియల్ గ్రంథంలో ఒకసారి చూస్తాం గాబ్రీల్ గురించి దాని తర్వాత సువార్తలో చూస్తాం కదా సువార్తల్లో మరియా దగ్గరికి రావడము లేక యోసేపర్ దగ్గరికి రావడం మనం చూస్తా ఉంటాం దాని తర్వాత ఏ దూత ఆ ముగ్గురు గెళ్ళకి బయలుపరిచింది గాబ్రేల్ దూత కాబట్టి గాబ్రేల్ దూత పర్పస్ ఎక్కడ మిఖాల్ దూత పర్పస్ ఎక్కడ మిఖాల్ దూత గురించి మనం చూస్తాం గాబ్రేల్ దానియల్ గ్రంథంలో చూస్తాము దాని తర్వాత యూధా పత్రికలో చూస్తాము ఒకసారి రెండు ప్రాంతాల్లో చూస్తాం మోషన్ గురించిన మోషే శరీరం గురించి కాబట్టి వాళ్ళ కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయి కానీ ఇవి డిజోబిడియంట్ దూతలు న్యూ టెస్ట్మెంట్ కు వచ్చినప్పటికీ దూత అన్నప్పుడు సంఘ కాపరి సంఘ దూతకు అన్నప్పుడు సంఘ కాపరి న్యూ టెస్టిమెంట్ లో దూత అన్నప్పుడు సంఘ కాపరి సంబంధించింది కాబట్టి మనము ఈ విషయాలు అర్థం చేసుకున్నప్పుడు ఈ ఇమేజ్ కనిపించినప్పుడు సంఘ దూతకు రాయబడింది అన్నప్పుడు ప్రకటన అంతా పాస్తాల రాయబడింది సేవకుల గురించి రాయబడింది అట్లనే మనము తొమ్మిదో అధ్యాయం ఇందాక చూసినట్లు ఆ నలుగురు దూతలు విడబట్టారు అన్నప్పుడు మీరు అర్థం చేసుకోవాలి ఇవి ఏ దూతల గురించి చెప్పబడి అక్కడ ఉంది ఆ నలుగురు దూతలు ఎవరు వాళ్ళు యూఫ్లటీస్ నది దగ్గర ఉన్నారు వెయిట్ చేస్తా ఉన్నారు బంధింపడినరు ఎంతో కాలంగా వాళ్ళకి విడుదల కల్పించిండు ఎందుకు గడిపించింది వాళ్ళకి ఫంక్షన్ ఉంది ఒక పని ఉంది ఏందా పని మనుషులలో మూడో భాగం చంపడానికి వాళ్ళకి అధికారం ఇచ్చింది అది కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా తీర్పు అనేది ఏరీతి ఉంటది దేవుని విషయంలో ఈ లోకం మీదకి మరణం రాబోతుంది ఎందుకు రాబోతుంది అన్న విషయమే మనం ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం ఆరవ బూర అంతా మరణానికి సంబంధించింది ఐదవ బూర అంతా టార్చర్ సంబంధించింది సఫరింగ్ సంబంధించింది సఫరింగ్ కల్మినేషన్ అంటే సఫరింగ్ ముగింపు మరణంతో కాబట్టి సిక్స్త్ ట్రంపెట్ అంతా మరణానికి సంబంధించింది వరల్డ్ వైడ్ బ్లడ్ షెడ్ అన్నట్టు క్రిస్టియానిటీ వరల్డ్ వైడ్ బ్లడ్ షెడ్ ఉంటది సరే కొంత చెప్పడం కష్టమే వినడం కూడా కష్టమే ఎందుకంటే ఇవన్నీ ప్రాఫెసిస్ అండ్రావెల్ అయ్యే ఇది అవి అవి జరిగే టైంలో మనం ఉన్నాము వాటిని చూడలేని స్థితిలో ఉన్నది క్రైస్తవ జీవితం ఎందుకంటే అవి మాకు సంబంధించినవి కావు కదా బ్రదర్ అంటారు ప్రకటన అధ్యాయం తర్వాత మేము కదా అంటారు చాలా మంది నేను జాన్ మెకా నేను విన్నా ఆయన వాక్యం వింటప్పుడు చాప్టర్ టూ లో సంఘం ఎత్తబడతది చాప్టర్ త్రీ నుంచి మనకు వర్తించదే అందుకు చాప్టర్ త్రీ నుంచి చాప్టర్ ట్వంటీ వరకు చదవరు ఇవాంజలికల్ చర్చెస్లలో ముఖ్యంగా పెద్ద కొస్తల చర్చెస్ లో గానీ బ్రదరీన్ సంఘాలలో గానీ చాప్టర్ టూ తర్వాత నాకు పని ఉండేది లోకంలో తర్వాత నేను నీకు ఎన్నిసార్లు చూపించిన సంఘం ఎతబడినాక విడబీ చాలా శ్రమ దాని తర్వాత అదే మృగపు యొక్క సంఖ్య సిక్స్ సిక్స్ ఇవన్నీ చెప్తా ఉంటారు కదా వాటి సంబంధించిన విషయాలు మనం చాలా సార్లు అవన్నీ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ బైబుల్లో కూడా అట్లేదు అని కూడా నేను మీకు చూపించను లో చాలా మంది అంటారు సిక్స్ సిక్స్ సిక్స్ అనేసి ఎన్నో మూవీస్ వచ్చినాయి హాలీవుడ్ మూవీస్ వచ్చినాయి బుక్స్ వచ్చినాయి అది నా గ్యాప్ ఉన్న కార్ కి ఎయిటీ క్రెడిట్ కార్డే సిక్స్ అని చెప్పారు కొంతమంది ఏం సోషల్ సెక్యూరిటీ కార్డ్ చాలా మంది ఎందుకు ఇంకా ఆధార్ కార్డు గురించి మాట్లాడుతున్నారు ఎందుకంటే యునైటెడ్ స్టేట్స్ లో కూడా ఆధార్ కార్డు అనేది ఒకటి ఉంది సోషల్ సెక్యూరిటీ కార్డు అని ఆ రోజు సోషల్ సెక్యూరిటీ కార్డు ఎవరు తీసుకుంటున్నా సిక్స్ సిక్స్ ముద్ర ఉంటది దాని తర్వాత ఏమన్నారు కంప్యూటర్ చెప్పే సోషల్ సిక్స్ సిక్స్ సిక్స్ ముద్ర బ్రదర్ అన్నారు అట్లా రకరకాల పాస్టర్స్ లాస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి టెక్నాలజీని సిక్స్ సిక్స్ పోల్చారు కానీ ప్రభు మనకు చూపించిం అనేది వెరీ సింపుల్ అండర్స్టాండింగ్ అనేది ఎందుకంటే బైబుల్లో సిక్స్ సిక్స్ సిక్స్ అనేది అంటే సిక్స్ హండ్రెడ్ లేనే లేదు ఎక్కడ ఎక్కడ లేదు సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ దాని తర్వాత కామ ఉంటుంది త్రీ స్కోర్స్ అని ఉంటది మీరు వాకింగ్ చూసా 6 क्यान प्रकार प्रति पे क्या हंड्रेडरी नेम मैथमेट ने कैलक्युटना ग्रीक सिंबल पे क्या अभी हम सि गोप ప్రాఫిట్లు గొప్ప ప్రవక్తలు పోపుల పేర్లు పాస్టర్ల పేర్లు ఎవరి పేర్లు తీసుకున్నా నా పేరు తీసుకున్నా కూడా క్యాల్కులేట్ చేస్తే చివరికి వచ్చేది సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ ఏ అది మిస్టీరియస్ క్యాలిక్యులేషన్ ఇది మానవుని యొక్క సంఖ్యనుంది ఒక మృగం యొక్క సంఖ్య అని ఉంది ఎప్పుడన్నా చదివిత్ర ఇది మృగం యొక్క సంఖ్య అని ఒక స్థలంలో ఉంటది ఇది మానవుని యొక్క సంఖ్య అని ఇంకొక స్థలంలో ఉంటది అంటే మానవుడే మృగంలాగా తయారవుతాడనా ఎని టైమ్స్ కష్టపడికి మృగం అంటే మీకు తెలుసు జంతువు అది క్రూరమైన జంతువు భూ జంతువులలో అన్నిటికీ కుయుక్తి ఏ జంతువు మీకు తెలుసు సర్పం కాబట్టి 666 కొన్ని ప్రాచీన పత్రికలలో ఆరు వందల అరవై ఐదు అని నోట్స్ లో ఉంది సో సిక్స్ కరెక్టా సిక్స్టీ కరెక్టా సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే అక్కడ యాక్చువల్ గా సిక్స్ హండ్రెడ్ స్పేస్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి తర్వాత సిక్స్ కాబట్టి సిక్స్ హండ్రెడ్ అండ్ అనేది కానే కాదు బట్ సరే అంత క్యాల్యులేషన్స్ డీటెయిల్ గా మనం పోంపుల్ లాజిక్ ఏందంటే సిక్స్ అనేది మనిషికి సంబంధించింది ఎందుకంటే మనిషిని దేవుడు ఎప్పుడు సృష్టించు ఎక్స్ ఆరవ దినమే కదా కాబట్టి ఇది మానవాళికి సంబంధించిన సింబల్ ఇది నువ్వు ఇంకా మనిషిలాగానే జీవిస్తున్నావు ఆత్మస్వరూపిగా తయారు కాలేదు అని చెప్పడం కొరకు గుర్తించబడింది కాబట్టి దేవుని ఎఫ్ఎస్ఏ రాష్ట్రపతి గల మనం చూస్తాం విమోశ దినం వరకు ప్రభు మనల్ని ముద్రించుకున్నాడు దేని ద్వారా పరిశుధాత్మ ద్వారా కాబట్టి అది ఫస్ట్ సీలింగ్ అది ఆ సీలింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుంది మనం చూసినాం ఫస్ట్ ట్రంప్ ఎట్లా సీలింగ్ కంప్లీట్ అవుతుంది సీలింగ్ ఆఫ్ ద సెయింట్స్ అని గురించి మనం ధ్యానించినాం దేవుని భక్తులని ఏరీతిగా సీల్ చేసుకుంటాడు దేవుడు శ్రమల కాలంలో మనకి సీలింగ్ ఉంటే శ్రమలు మనల్ని తాకలేవు తాకలేవు అదే మనము సింబాలిక్ గా చూస్తాము గోశాణ ప్రాంతంలో ఎవరింటి మీద గొర్రె పిల్లల రక్తం ఉందో వారి ఇంటి మీదకి మృత్యు వాళ్ళ ఇంటిలో మృత్యు పోలేదు దేవుని యొక్క ఆకపోలేకపోయింది అది ఒక సీల్ అదొక ముద్ర కాబట్టి ఆ సీల్ ఎవరి మీద ఉంటుందో వాళ్ళని ఆ మృత్యువు మరణము తాకలేకపోయింది అదే సింబాలిక్ రిప్రజెంటేషన్ ఈ రోజు ఏసు రక్తంలో మనం కడగబడ్డ వాళ్ళం కాబట్టి మనం అందరము విమోశించిన వారికి కాబట్టి ఆ శ్రమల కాలంలో అవి మనల్ని ఏం చేయలేదు నువ్వు జలంలో పడి వెళ్ళిన నువ్వు ఎందుకు పర బాజ్ నువ్వు ఆల్రెడీ సీల్ చేయబడ్డావు కాబట్టి అట్లనే ఈ లోకస్తులు కూడా సీల్ చేయబడుతున్నారు సైతాను ముద్ర అది సిక్స్ ఏంటంటే ఎవడైతే మానవ మానవ శరీరం మానవంగా ఇంకా జీవిస్తున్నారంటే ఈ లోకాతీతంగా జీవిస్తారు మానవట శరీరకం కదా అందుకే కొనుత రాష్ట్ర మొదటి పత్రిక పదిహేనులో మనం చూస్తాము రక్త మాంసం లో పర్లోకరాజంది స్వతంత్రించుకున్న నెరవు అంటే ఫ్లెషిగా ఉండేవాడు మనిషి అంటు మనిషిలాగా ఉండేవాడు ఎట్లా కూడా వాడు ఆ ముద్రలకు పోవాల్సిందే నేను ఎన్నిసార్లు మీకు చూపించిన ఒకవేళ సంఘం నిజంగా ఎత్తబడితే విడబడ్డ వాడికి ముద్ర ఎందుకు ఎంత ట్రాప్ అయ్యిన్నారు అక్కడ ఒక్కటి జవాబు ఇవ్వలేకపోయింది గొప్ప పాస్టర్స్ సంఘము సెకండ్ చాప్టర్ ఎత్తబడితే ముద్ర ఎంత డీటెయిల్ గా వస్తుంది లోపలికి వచ్చినాక వస్తుంది కదా చాలా అధ్యాయాల తర్వాత ఆ ఆరు ఇస్తుంది సంఘం ఎత్తబడినాక ఆల్రెడీ విడబడిన వాడు పాపి కదా విడబవాడికి ఆల్రెడీ అయితే వానికి ఎందుకు ముద్ర రాంగ్ అండర్స్టాండింగ్ అది అర్థమవుతుందా ఆల్రెడీ వాడు విడబడ్డవాడు అంటే ఆల్రెడీ వాడు సైతాన్ బిడ్డ ఆల్రెడీ సైతాన్ బిడ్డ అయితే ముద్ర ఎందుకు ఇవ్వాలి వాడికి ఎవడైతే ఆ ముద్ర వేసుకుంటాడో వానికి మరీ శ్రమలు వా రేషన్ కార్డ్ ఇవ్వరు వానికి ఇది ఇవ్వరు వానికి నేను పాస్వర్స్ చెప్తుంటా విన్నా ఆల్రెడీ వాడు విడబడ్డవాడైతే ఆల్రెడీ వాడు ఈ లోకంలో శ్రమలో పాల్పోతుంటే వానికి మళ్ళీ స్పెషల్ గా ముద్రించడం ఏంది మళ్ళా హింస పెట్టడం ఏంది సైతాన్ రాంగ్ టీచింగ్ అన్నట్టు కాబట్టిల్ గా ఈ రోజు మనం వాటి పోం కానీ ఒక వాక్యాన్ని మీకు చూపిస్తాను తెసవ రాష్ట్ర ఆ వాక్యాన్ని మీరు కొంచెం ధ్యానించండి ధ్యానిస్తే మీ మైండ్స్ ఓపెన్ అవుతాయి బూరల తీర్పుకు సంబంధించిన విషయాలు ఎందుకు చర్చికి రిలేట్ అయింది ద జడ్జ్మెంట్ మస్ట్ బిగిన్ అట్ ది హౌస్ ఆఫ్ ద లాడ్ తీర్పు దేవుని ఇంటి యొద్ ఆరంభం కాలము వచ్చి ఉంది అది ఎప్పుడు వచ్చిందో మనకు తెలియదు కానీ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎండ్ నా అది ముగించే టైం ఉంది అందుకే బాప్తిజం ఇచ్చు యోహాను దినములు మొదలుకొని ఈ రోజు వరకు పర్లోక రాజ్యము బలవంతుని చేతిలో పట్టబడి ఉన్నది అన్నాడు ఏసు అన్నాడు అంటే టూ ఇయర్స్ నుంచి చర్చ బలవంతుని చేతిలో పట్టబడింది ఎవడువాడు ఎవరు బలవంతుడు మన చేతిలో పట్టబడింది మన ఎందుకు పట్టబడింది పట్టబడిన చర్చి కూడా గుర్తుపట్టలేకపోతుందే సైతాన్ని బంధకాలలో ఉన్నట్టు గుర్తుపడతా లేదా పాటలు పాడుతూ ఉంటాము వర్షిప్ చేస్తాము అన్ని చేస్తాము ప్రేయర్స్ చేస్తాము ఫంక్షన్స్ చేస్తాము ఫెస్టివల్ సెలబ్రేట్ చేస్తాము బలలో పాలు పొందుతా ఉంటాము ఉపాసం ఉంటాము అన్ని చేస్తూ ఉంటాం బట్ స్టీల్ మనము బంధింపబడ్డామని తెలియకపోతే అందుకే ఆ విషయం నీకు అర్థం కావాలంటే బాగా అర్థం చేసుకోండి దానిలో ఉన్నప్పుడు దాన్ని గ్రహించలేవు దాని నుంచి బయటకు వస్తే ఇప్పుడు నేను చెప్తాను బా యోహాను భక్తున్ని దేవుడు మాట్లాడతాడు నువ్వు ఇక్కడికి రా నీకు చూపిస్తా జోడు దేవుని పర్లవరాజ్యం ఎట్లా ఉంది అన్నప్పుడు ఆయన పైకి తీసుకుపోయినప్పుడు చాలా మంది చూడు పైకి తీసుకుపోయి కాబట్టి సంఘం ఎత్త పడుతుంది దాదాపు చెప్తారు అది రాంగ్ టీచింగ్ యోహాను భక్తునికి చర్చ్ ఎట్లా ఉందో చూపించడానికి అక్కడ తీసుకపోయి నిలబెట్టిండు కొండ మీద అప్పుడు ఆయన చర్చని చూసినప్పుడు ఆ చర్చ్ ఎంత దిగజారిపోయింది అనేది ప్రడం చూస్తా ఉంటాం చాప్టర్ టూ నుంచి ఆ చర్చ్ కాలాలు కదా సెవెన్ చర్చెస్ ఆఫ్ రెవల్యూషన్ అంటాం ప్రతి చర్చ్ చివరికి చెడిపోయినట్టు చూస్తాం మనం ఫిలజల్ఫియా నుంచి చూసుకొని లవదీకి సంఘకాలం వరకు ఎవ్రీ చర్చ్ ఎండ్ టైంలో కంప్లీట్ డెస్ట్రాయ్ అయిపోయినట్టు చూస్తాం మనం అందుకే ప్రభువు కూడా లూకసువార్తల మనకి ఈ విషయం చూపించింది పర్లోకరాజు అని దేనితో పోల్చాలా ఒక స్త్రీ తాను తీసుకున్న పిండితో పోల్చుతున్నాడు ఒక స్త్రీ తాను తీసుకున్న పిండి స్త్రీ అంటే మన సంఘమే కదా సంఘము ఒక పిండిని తెచ్చిపెట్టుకుంది పిండి అంటే తెలుసు మీకు గోధుమ గోధుమ దేవుని వితనము దేవుని వాక్యం ఆ రీతిగా అయితే ఒక స్త్రీ తాను తీసుకున్న మూడు కుంచెముల పిండి కదా మూడు మూడు కొంచెములు అంటే మూడు మెజర్మెంట్స్ అంటే మూడు గుంపులు మూడు రకాల పిండి పదార్థాలు ఉన్నాయి అక్కడ ఆ మూడు కొంచెముల పిండిలో అంతకు ముందు దాచిపెట్టుకున్న పులిసిన పిండిని కలిపిన పిండితో పోలి ఉన్నది అంటాడు పర్ణవరాజు ఎట్లా పోలుస్తాడు ఈ రోజు ఒక స్త్రీ తాను తీసుకున్న మూడు కొంచెముల పిండి కొలతలు ఇవన్నీ మెజర్మెంట్స్ ఆయన మెజర్ చేసినప్పుడు మన జీవితం ఉంది ఆ మూడు కొలతలు అవి మూడు మూడు కుంచెములు అంటే ఒక కుంచెం అంటే ఒక కొలత అట్లా మూడు కొలతలు లో ఉన్న పిండిలో మంచి పిండి అది స్టార్టింగ్ లో మంచి పిండి తీసుకుంది కానీ అంతకు ముందే దాచిపెట్టుకుంది పొలిసిన పిండి ఈ స్త్రీ ఆ పిండి అంటే ఆ చెడు చెడు చెడిపోయింది అది చెడు చెడిపోయిందంటే పనికిరాంది అని అర్థం లేక అపవిత్రమైనది ఆ వాక్యము లేక అబద్దమైన వాక్యము అబద్ధ బోధ అబద్ద దర్శనలు మనుషుల కల్పితాలు భూతంలో బోధ దయంలో బోధ నిఖలతల బోధ అని మనకు ప్రభు చూపించింది ఎన్నిసార్లు వాక్యాలు వాటిని తీసుకొచ్చి ఈ మంచి పిండిలో కలిపేసుకుంది ఈ రోజు ఈ రోజు పలోవరాజము మొత్తము పులిసిపోయింది అని నేను చెప్తుంది కాదు ప్రభు చెప్పింది పలోవరాజము మొత్తం పులిసిపోయిందంటే ఈ రోజు అది కంప్లీట్ గా పనికిరాని దానిలాగా తయారైంది తరైనప్పుడు ఆయన బుద్ధి చెప్పాలా అవకాశాలు ఇవ్వాలా లేదా ఎన్ని సార్లు అవకాశాలు ఇచ్చాక అది లోవలే ఏడు సంఘాలు చూస్తాం మనం ఒకప్పుడుండే ఏడు సంఘాలు హిస్టారికల్ గా మీరు చూస్తారు నైన్టీన్ నాట్ సెవెన్ వరకే వరకు ఉండే ఆ సెవెన్ చర్చెస్ నైన్టీన్ వరకు టర్కీ బార్డర్స్ లలో ఉండేది ఎందుకంటే టర్కీ బార్డర్ ఒకప్పుడు గ్రీక్ దేశంలో పాట అది ఎప్పుడైతే టర్కీ ఇస్తాన్బుల్ ని క్యాప్చర్ చేసిందో మీకు తెలుసు హిస్టరీలో టర్కీ ఇస్తాన్బుల్ ని క్యాప్చర్ చేసినాక కాన్స్టాంటీన్ నోపుల్ ఉండేది దాని పేరు ఒకప్పుడు కాన్స్టాంటిన్ ని క్యాప్చర్ చేసింది వరల్డ్ వార్ తర్వాత అప్పుడు అది క్యాప్చర్ చేసినాక ఆ కాన్స్టాంటిన్ ని ఇస్తాన్బుల్ గా పేరు మార్చుకుంది క్యాపిటల్ సిటీ ఆ బార్డర్ లో ఉండే ఏడు సంఘాలు హిస్టరీలో హిస్టారికల్ గా ఆ ఏడు సంఘాలు అంటే టూ ఇయర్స్ నుంచి ఏడు సంఘాలు ఉండే వాటి ఫ్యామిలీస్ నైన్టీన్ వరకు ఉండే అయితే నైన్టీన్ నాట్ తర్వాత ఏం జరిగిందంటే గ్రీస్ టర్కీ ఒక అగ్రిమెంట్ లో ఆ ఫ్యామిలీస్ ని గ్రీక్ ఫ్యామిలీస్ అన్నిటినీ గ్రీక్ లై తరలించేసి ఆ ల్యాండ్స్ అన్ని సీల్ చేసుకుంది బార్డర్స్ వేసినాక మొత్తం డిస్క్రాసింది ఆ బిల్డింగ్స్ అప్పటికే శిథిలం అయిపోయినాయి ఆ వాటి దూలాలు వాటి స్తంభాలు కొంత గోడ అవి కనిపిస్తాయి ఈ రోజు గోడ కానీ ఈ రోజు లేవా చర్చెస్ ఒకవేళ దేవుడు నిజంగా చర్చ అనేది ఈ రోజు అవి పిలిగ్రమేజ్ ప్లేసెస్ లాగా ఉండేవి క్రిస్టియన్స్ కంపల్సరీ అక్కడ పోయేటోళ్ళు ఎవ్రీ ఇయర్ ఇప్పుడు ఎట్లయితే జెరూసలం కి పోతుండ్రో అక్కడ ఫార్చునేట్లీ సమాన్ టెంపుల్ లేదు అరే అదింటే ఇంకెట్లా పోయేటోళ్ళు మనుషులు ఆ టెంపుల్ చూడగా అప్ప ఎంత వైభవంగా గట్టి నుంచి డబుల్ అన్ని వృధా చేసుకుంటున్నారు ఈరోజు డెడ్ సివర్ధన అని వెళ్ళబోయి మునిగి ఆ డబ్బు ఆ వాటర్ తెచ్చుకుంటున్నారు అవి ఏ రూపకంగా హోలీ వాటర్ చూడండి యేస్ మరణ భూస్థాపన పురాణం ద్వారా అవి అన్ని నల్ వైడ్ అవి పనికి రావు దేర్ ఇస్ నల్ హోలీ ప్లేస్ నీ హృదయమే హోలీ ప్లేస్ ప్రతిది హోలీ టెంపుల్ హోలీ టెంపుల్ ప్రతి దిశ మనం ఎన్నిసార్లు చేస్తాం కదా ఈ వాక్యాన్ని శరీరమే దేవుని ఆలయం అది కాబట్టి ఆయన నిన్ను ఎక్కడ కలుసుకోవాలనుకుంటున్నాడు జెరూసలేం అనే సిటీలో కాదు అక్కడ కాదు నేను కలుసుకోవాలనుకుంటుంది నేను కలుసుకున్నది కాబట్టి ప్రభు నిన్ను ఇక్కడ కలుసుకోవాలనుకుంటుండే దాన్ని సరి చేసుకోవాలా ఎందుకంటే మొత్తం పులిసిపోయింది ఈరోజు యుగ సమాప్తి కష్టపడికి అందుకే చూడండి ఈ వాక్యం ఎట్లా పులిసిపోయింది చూపిస్తా ఎన్ టైమ్స్ లో చర్చ్ స్టేటస్ ఎట్లా ఉంది చూడండి తెలుసులో రాసిన రెండవ పత్రిక ఎవరు నశించిపోతారు ఇక్కడ ఉంది చూడండి పదవ వచనం దానికి ముందు తొమ్మిదవ వచనం నశించున్న వారు తాము రక్షింపబడుటకై సత్య విషమైన ప్రేమను అవలంబింపకపోయేరి ఫస్ట్ పాయింట్ నశించే వాళ్ళేంది సత్య విషయం పట్ల ప్రేమ అవలంబిపకపోయి ఆసక్తి అవ చూపించకపోయి తర్వాత చూడండి ఏం జరిగిందో ప్రేమను అవలంబింపకపోయి గనుక వాణి రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ అంటే సైతాను బలంతోను అబద్దంతోను నానా విధములైన సూచక్రియలతోనూ మహత్కారములతోనూ దుర్నీతిని పుట్టించు సమస్త మోసంతోను నశించున్న వారిలో సాతాను కనపరుచు బలమును అనుసరించి కనపరచు బలం క్లియర్ గా ఉంది ఎవరు పంపిస్తాను చూడండి పదకొండవ ఇందుచేత సత్యం ను నమ్మక దుర్నీతి ఎందుకు అభిలాష గల వారు అందరు శిక్షావిధి పొందుటై దుర్నీతి ఎక్కడ ఉంది ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి శిక్షావిధి పొందుటకై అబద్ధంను నమ్మునట్లు నేను మళ్ళీ రిపీటెడ్ గా ఎన్ఫోసైజ్ చేస్తున్నాను చూడండి అబద్ధం నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు దేవుడే పంపిస్తుండే మోసం చేయి శక్తిని వారి మీదికి ఎందుకో తెలుసా సత్యాన్ని ప్రేమించకుండా దుర్నీతి అందు అభిలాష గలవారు ఇదంతా చర్చకి సంబంధించింది వాక్యం చర్చకి సంబంధించింది వాక్యం కాబట్టి అందుకే జడ్జిమెంట్ మస్ బిగి హౌస్ ఆఫ్ ద లాడ్ అన్నాడు పేతుర్ ఎందుకంటే నువ్వు ఈ లోకానికి ఉప్పై ఉన్నావు ఈ లోకానికి వెలుగై ఉన్నావు ఇవన్నీ చెప్పిన వాక్యాలు కానీ నువ్వు ఉప్పులాగా లేవు ఉన్నావు మొత్తం పులిసిపోయిన వాడిలాగా ఉన్నావు పనికిరాన్ని వాన్ లాగా తయారైపోయినావు దుర్నీతి ప్రభుని చూపించక నువ్వు ఇంకా ఎవరిని చూపిస్తున్నావు అందుకే పావులు కూడా ఈ విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తా ఉంటాడు చూడండి ఎక్కడ చూస్తాం కొరెంతల్ రాసిన పత్రికలో కొరెంతల్ రాసిన రెండవ పత్రిక పదకొండవ ఈ విషయం మీరు అర్థం చేసుకుంటారు ఎందుకు ఈ రోజు మీరు అనొచ్చు బ్రదర్ మన చర్చిలో యేసు ప్రభుని ప్రార్థిస్తున్నారు కదా యేసు ప్రభు నామే కదా వాళ్ళు ప్రభుని వర్షిప్ చేస్తారు కదా అని మీరు అంటారు కావచ్చు ఆయన పేరు తీసుకున్నంత మాత్రమే ఆయన బిడలని అనుకోవాలనా దానికి ఒక ఒక విధానం ఉంటది ఆయన పేరు తీసుకుంటే ఆయన మాట గైకొని దాని ప్రకారంగా ఆయన మాటలు గైకోనకపోతే నువ్వు దుర్నీతిని అనుసరించిన వాళ్ళవే అందుకే ఇక్కడ చెప్తున్నాడు పావులు ముందుగానే హెచ్చరిస్తుంది పదకొండవ అధ్యాయం కొడుదలు రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయం ఏలిత్తిగా వీళ్ళు మోసపోయారు మూడవ వర్షంలో సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసించి మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి అంటే వార్నింగ్ ఇది మీ మనసులు చెడిపోతే మోసపోతారు మీరు హవ్వ ఎట్లా మోసపోయిందో చర్చి కూడా మోసపోతుంది ముందుగానే జాగ్రత్త పడాలని చెప్తున్నాడు కాబట్టి క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినూ తొలిగిపోమో అని భయపడుచున్నాను అని భయపడుతున్నా తెలిసిపోయింది ఎట్లన్నా వీళ్ళు తొలిగిపోతారు సరళత అంటే చెప్పండి సరళ అనే పేరు పెట్టుకుంటది సరళత అంటే ఏంది సామాన్య జీవితం తగ్గింపు జీవితం సింప్లిసిటీ లైఫ్ ఆఫ్ సింప్లిసిటీ అంటాం సరళత అంటే అర్థం క్రీస్తు ప్రభులో సరళత ఉంది కానీ మనకి ఇప్పుడు ఆడంబరం కావాలా కదా ఆడంబరమైన జీవితం కావాలా ఇది ఆపోజిట్ కదా ఇది ఆపోజిట్ కాబట్టి ఎవడైతే ఆడంబరం జీవితాన్ని కోరుకుంటుండో వీడు ఈ వాక్యానికి వాడు వ్యతిరేకంగా ఉన్నాడు ఎందుకున్నాడు చూడండి ఇక్కడ ఎందుకు అట్లా తీర్మానించుకున్నారు వాళ్ళు మోసపోయిన వారు కాబట్టి క్రీస్టియలలో ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను ఎట్లయినను తొలిపోతారు అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు ఎట్లయినను తొరిగిపోమో అని భయపడుతున్నాను ఏనైనాగా వచ్చినవాడు ఎవడైనాను చూడండి ఎట్లా మోసపోతారో చెప్తున్నాడు ఇక్కడ ఎన్ టైమ్స్ లో చర్చ్ సిస్టమ్ ఎట్లా తయారవుతుంది ఎట్లయిన నువ్వు వచ్చినవాడు ఎవడైనా మేము ప్రకటింపని మరి ఒక ఏసుని ప్రకటించే మోర్ దెన్ వన్ క్రైస్ ఉన్నారని ఏసు అంటే వేరే ఒక ఏసు అంటే ఇంకొక ఏసు కూడా ఉన్నాడు అంటే మనం ప్రకటించే ఏసు వేరే ఒక ఏసు ఎవరు అంటే దెర్ ఆర్ మెనీ మోర్ జీససెస్ అని అర్థం చేసుకోవాలి వాక్యం అర్థం మీకు వేరే ఒక యేసు కూడా ఉన్నాడు అని వాక్యం ఎందుకు హెచ్చరిస్తుంది ఇప్పుడు మీరు చెప్పండి ప్రతి చర్చి ఏసు వర్షిప్ చేస్తుందో మీకు ఎటన్స్ అంటే ఎటండెన్స్ అంటే జీసస్ అనేది ఒకటే నేమ్ కదా మళ్ళీ వాళ్ళు వాళ్ళు ఆరాధించే జీసస్ ఒకటేనా నువ్వు ఆరాధించే జీసస్ ఒకటేనా ఎట్లా తెలుస్తుంది సింపుల్ లాజిక్ మన ప్రభు ఏం మాటలు చెప్పిండు వాళ్ళు పాటిస్తుంది ఏ మాటలు అంతే యాసిడ్ టెస్ట్ మన ప్రభు చెప్పిన మాటలేంది వాళ్ళు పాటిస్తున్న మాటలేంది అక్కడ తెలిసిపోతుంది వేరే ఒక ఏసు ఎవరు నిజమైన ఏసు ఎవరు చూడండి ఇక్కడ ఇంకా ఆ రీతిగా ఉంది అనదర్ జీసస్ చూడండి నేను ఒక బుక్ చూసిన అనధర్ గాస్పుల్ అని కానీ ఈ రోజు వరకు ఎవరు అనధర్ జీజస్ అనే బుక్ రాయలే మనమే రాయాలా ఫ్యూచర్ లో అర్థమవుతుందా అనధర్ జీజస్ అనే బుక్ రాయాలా మనం ఎందుకంటే నాకు తెలుసు మన దేశంలో పరవస్తు సూర్యనారాయణ చాలా మంది మన మన మన సర్కుల్లో ఉన్న పాస్టర్స్ కూడా ఆ రాంగ్ రూట్ లో వెళ్ళిపోయిన ఏంది రూట్ అంటే వేదాలలో కూడా యేసుపుర గురించి ఉండడని ప్రకటించారు ఒకసారి ఒకసారి నేను కొంత టిల్ట్ అయినా బోధలో కానీ ఇమ్మీడియట్లీ బయటకు వచ్చిన ఎందుకంటే ఇందులో తప్ప ఎక్కడ ఉండడు మన ప్రభు నేను చాలా టిల్ట్ అయినా ఒక దిక్కు పరవస్తు సూర్యనారాయణ వాక్యాలు విన్నప్పుడు ఆయన బోధ విన్నప్పుడు కొంచెం టిల్ట్ అయినా టిల్ట్ అయినా గానీ ఇమ్మీడియట్లీ నాకు ఆయన ప్రేమ ఆయన కృప దాంట్లో నుంచి ఆ రూట్ వెళ్ళిపోయి నేను ఎక్కడో రాంగ్ రూట్కి వెళ్ళిపోయేవాడు నేను బైబుల్ తప్ప నీకు ఎక్కడ వేసినో కనిపించాడు ఒకవేళ ఆ రీతి ఎవరన్నా ప్రకటిస్తారంటే వేరే ఒక ఏషన్ ప్రకటిస్తారు మీరు ఒక చాప్టర్ రాయాలంటే బుక్ భవిష్యత్తులో ఎవరైనా రాసుకోండి ఒక చాప్టర్ బుక్ లో జీసస్ ఇన్ వేదాస్ అనదర్ జీసస్ అది జీసస్ ఇన్ ఖురాన్ అనదర్ జీసస్ మీకు ఎంతమంది తెలుసు జీసస్ ఇన్ బుద్ధిజం ఇంకెక్కడ రకరకాల పుస్తకాలు జీసస్ ఇంకెక్కడెక్కడ ఉన్నట్టు నేను ఎన్నో పుస్తకాలు చూస్తున్నాను వేరే అంటే ఏన్షియంట్ కెనైట్ బుక్స్ గ్రీక్ మైథాలజీలో కూడా జీసస్ ఉన్నట్టు మనం చూస్తాం కానీ అవన్నీ వేరే జీజస్లు వేరే యేసులు ఈ బైబు మన పౌలు హెచ్చరించినట్టు రెండు వేల సంవత్సరం క్రితం అనధర్ జీసస్ ఎందుకు పుటపర్తి సాయిబాబా కూడా యేసుని ప్రబోధించేవాడు తెలుసా మీకు క్రిస్టియన్స్ అందరు అక్కడ పోయి క్రిస్మస్ పండగ తీసుకుంటారు ఈ రోజుకి కూడా పుటపర్తికి పోయి అనధర్ జీసస్ అది కాబట్టి మనము డిటర్మైన్ చేసుకోవాలా లేఖనంల ప్రకారము మన పాపల నిమిత్తము చనిపోయి లేఖల ప్రకారము సమాధి చేయబడి మూలనాడు తిరిగి లేచిన ఆయేసునే మనం ప్రకటిస్తున్నాం అదొక పాయింట్ నిజమైన ఏసు ఎవరు దాని ఈ లోకాన్ని ఆశ్రయించకుడి అని చెప్పిన ఏసుని ఈ లోకంలో ధనాన్ని ఆర్జించకుడి అని చెప్పిన ఏసుని అట్లా ఇంకెన్నో విషయాలన్నాయి అటువంటి వాక్యాలు చెప్పిన ఏసునే మనం వివరిస్తున్నాం ఆయన చెప్పిన ఏంటి నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నా మాటలు గైకోనుము నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే నా గొర్రల్ని ఖాయము అని చెప్పిన ఏసుని మనం వివరిస్తున్నాం కాబట్టివన్ని టెస్ట్లు నువ్వు వేరే ఏసిని వెంబడిస్తున్నావా నిజమైన ఏసీని వెంబడిస్తున్నావా అనేది ఇక్కడ చెప్పబడింది ఎందుకు మోసపోయింది క్రైస్తవ సంఘము హవ్వ ఎట్లా మోసపోయిందో చర్చ్ అంటనే విషయం ఇక్కడ చెప్తున్నాడు అనదర్ జీసస్ ని వెంబడిసినట్లు తర్వాత చూడండి వచ్చిన వాడు మేము ప్రకటింపని మరి ఒక ప్రకటించను లేక మీరు పొందని మరి ఆత్మను అంటే మోర్ దెన్ ఎన్నో ఉన్నాయి హోలీ స్పిరిట్స్ గురించి నువ్వు నిజమైన ఆత్మను పొందినవా ఇక్కడ సూచన మరి ఆత్మను మీరు పొందినను మీరు తన మీరు అంగీకరింపని మరి ఒక సువార్త అంటే వేరొక సువార్త కూడా ఉంది గాస్పుల్ అంటే ఒకటే కదా ఏ శ్లోకం గమనించిందే వేరే ఒక గాస్పుల్ కూడా ఉంది అనదర్ గాస్పుల్ అంటే అనదర్ జీసస్ అనదర్ స్పిరిట్ అనదర్ హోలీ స్పిరిట్ అనదర్ గాస్పుల్ ఉన్నాయి ఇక్కడ సింప్టమ్స్ ఇవన్నీ సూచనలు చర్చి ఏ జీజస్ ని ఫాలో అవుతుందో తెలియదు ఏ స్పిరిట్ పొందుకుందో తెలియదు మాట్లాడినంత మాత్రం దేవుని ఆత్మ బొద్దుకున్నట్ల నేను కేథలిక్స్ లో మాట్లాడతారు నేను చూసిన జెహో విట్నెస్ లో మాట్లాడతారు నేను చూసిన ఎందుకంటే వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళ భాషలో మాట్లాడుతుంటే దేవుని యొక్క ఆత్మ హెచ్చరిస్తుంది నాకు అర్థం కాకపోవచ్చు ఆ భాష కానీ ఇది ప్రభుని వల్ల కలిగింది అని తెలిసిపోతుంది ఒక లైన్ ఆఫ్ టీచింగ్ ఏంటంటే పోలీస్ స్పిరిచువల్ గిఫ్ట్స్ ఉంటేనే నీకు పరసాత్మ ఉంది అనేది ఒక లైన్ ఆఫ్ టీచింగ్ పెద్ద కొత్త టీచింగ్ అది కానీ అది కాదు రక్షింపబడే వాడికి హోలీ స్పిరిట్ గిఫ్ట్స్ కాదు ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిపబడే వాడిలో ఫ్రూట్స్ ఆఫ్ ద స్పిరిట్ కనిపించాల కానీ గిఫ్ట్స్ ఆఫ్ ద స్పిరిట్ కనిపించినా కానీ ఇక్కడ చూడండి ఇందాక ఇష్టం మనం కొనంద రాష్ట్ర పత్రికలో తెస సూచక క్రియాలు మహాత్కార్యం చేస్తారు ఎవరు నశించిపోయే వాళ్ళంట అక్కడ ఉంది చాలా క్లియర్ ఉంది వాళ్ళలో సైతాన్ని కనపరచు బలముండును ఇందుత సత్యం నమ్మక దుర్నీతి ఎందు అభిలేష గల వారు మోసపుచ్చు ఆత్మను దేవుడు వారికి పంపించినాడు మన ప్రభు మోసపుచ్చు ఆత్మను పంపిస్తాడు నేను చాలా కష్టం ఫస్ట్ టైం నేను విన్నప్పుడు టూ థౌసండ్ సిక్స్ లో వాక్యం నేను ఆ రోజు నేను నైట్ ల కూర్చొని జానిస్తుంటే నేను అనుకో బవ్వా మీరెందుకు మోసపుచ్చుతారు మీరు సత్యవంతులు కదా మీరు అందరినీ సత్యం నడిపించాలా కదా మీరెందుకు మోసపుచ్చే ఆత్మని అంటే సైతానికి చెప్తుండ్రు సైతానా పో అంటాడు ఎందుకంటే నేను మీకు ఎన్నిసార్లు చూపించిన వాక్యంలో దేవుడు సైతానుడు దేవుని ఆగే లేకుండా నీ జీవితంలో ఏం చేయలేడు నువ్వు రక్షింపబడ్డవాడివి ఆయన రక్తం నీ మీద ఉంది ఆయన ముద్ర నీ మీద ఉంది కాబట్టి ఆయన కృప నీ మీద ఉంది కాబట్టి నీ మీదికి వాడు రావాలంటే ప్రభు పర్మిషన్ లేకుండా రాలేదు యోగ విషల చూసినామా లేదా యోగు యోగు విషయంలో ప్రభుత్వం మాట్లాడుతుండవు ఎక్కడ పోయించినావంటే భూమి మీద అటువే తిరుగుతూ వచ్చినానన్నాడు నా సేవకుడు అయిన యోగు గురించి ఏమాలోచించినావు అంటే నువ్వు ఆయన కంచె పెట్టినావు కాబట్టి అతను నిన్ను గనపరుస్తున్నాడు ఒకసారి కంచె తీసే అతను నిన్ను దూషిస్తాడు సరే పో నీకు అధికారం ఇచ్చినా అంటాడు అధికారం ఇచ్చేంత వరకు సైతానుడు యోగులు ముట్టలేకపోయినాడు మనం ఎన్నో వాక్యాలు చేసిన ఓల్డ్ టెస్ట్మెంట్ లో సైతాను పర్మిషన్ లేకుండా దేవుని పర్మిషన్ లేకుండా ఆహాబు పర్వతం కూడా మోసగించలేకపోయినాడు ఆహాబు ఆ ఆహాబు దగ్గర ప్రవక్తలుంటారు ఆహాబు యుద్ధానికి పోయి మరణించిలాగిన ఎవరు వాడిని ప్రేరేపిస్తారు అని దేవుడు తన దూతలు అక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు మీటింగ్స్ అయితే ఉంటాయి కౌన్సిల్ మీటింగ్స్ అంటాం సార్ అది రాంగ్ అది ఒక రకమైన వెరీ డేంజరస్ టీచింగ్స్ ఈ రోజు బయలుదేరి ప్రపంచమంతా కౌన్సిల్ మీటింగ్స్ అయితున్నాయి రెగ్యులర్ గా అక్కడ అని మనకు తెలుసు కౌన్సిల్ మీటింగ్స్ అయితే ఉంటాయి అక్కడ దేవుడు దూతలు సంభాషిస్తా ఉంటారు ఈ లోకంలోని అఫైర్స్ ని ఎట్లా మేనేజ్ చేయాలని దాని బిడ్డల గురించి ఇప్పుడు ఈ ఈ దేశంలో క్రిస్టియన్స్ ప్రొటెక్ట్ చేయాలంటే నీకు ఏ గవర్నమెంట్ రావాలా మనోజ్ గారు నవ్వుతున్నాడు ఈ దేశంలో క్రిస్టియన్స్ ని ప్రొటెక్ట్ చేయాలంటే నీకు ఏ గవర్నమెంట్ కావాలి చెప్పండి కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ క్రిస్టియన్ ప్రొటెక్ట్ చేస్తుందా మీకు కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ కనిపిస్తుంటాయి క్రిస్టియన్స్ దెబ్బ తినడం తన్న రక్తము మరణం బట్ బై లార్జ్ ప్రొటెక్షన్ కొంచెం చెప్పడానికి కష్టం అది చర్చ్ లో మీకు చూపించిన హూ టు హూ మేడ్ సో సో పర్సన్ యాజ్ ది లీడర్ ఆఫ్ దిస్ కంట్రీ నేను ఒక గ్రూప్ మీ ఫాస్టింగ్ ప్రేయర్స్ ఏమైనా అన్నా మీరు వ్యతిరేకంగా ప్రార్థించరు కదా ఆయన గాని ఎందుకు వచ్చిండు ఒకవేళ గాడ్స్ ప్లాన్ ఏమో కొంచెం కష్టం కదా ఎందుకంటే ప్రతి అధికారము పైన వచ్చినా లేదా వాక్యం ప్రతి అధికారం రాజులు నిలబెట్టివాడైననే తొలగించేవాడైన లేదా వాక్యం మరి లోకంలో అంతే ఆయననే ఎన్నుకోవాల రాజులని అది ఆయన చిత్తం ఎందుకంటే నీ గురించి నా గురించి మన ప్రొటెక్షన్ గురించి అక్కడ ఎవడుండాల ఎక్స్టర్నల్ థ్రెట్ చైనీస్ నుంచి థ్రెట్ ని ప్రొటెక్ట్ చేసేవాడు పాకిస్తాన్ నుంచి మన దేశానికి ప్రొటెక్ట్ చేసేవాడు ఎవడు నేను వాళ్ళను పొగుడతలేను ప్రభు యొక్క ప్రణాళిక ఎట్లా ఉంది దేశం పట్ల అన్న విషయం నేను చూపిస్తున్నాను ఈ దేశాన్ని ప్రొటెక్ట్ చేయాలను సెకండ్ లార్జెస్ట్ నేషన్ ఇన్ ద వరల్డ్ మన ప్రభు యోనాతో మాట్లాడుతున్నాడు కదా నినివే పట్నం అది అనిల పట్టణం అది ఓల్డెస్ట్ మెంట్ లో గాస్కులు అనేవి ఫస్ట్ టైం మనం అక్కడే చూస్తాం నినివే పట్టణం అసూలు దేశానికి అది రాజధాని అశూరీయులు నాన్ జూవిష్ పీపుల్ కదా యోనాను పంపిస్తాడు మీరు నాన్ జూవిష్ అసూరు అశురీయులకి పోయి సువార్త ప్రకటించు చెప్తాడు యోనాకు ఇష్టం ఉండదు అషూరులో ఎందుకంటే యోనాకు ఒక ప్రవచనం తెలుసు ఏందా ప్రవచనం మీకు తెలుసు భవిష్యత్తులో అషూరు మా దేశం మీద యుద్ధానికి రాబోతున్నారు మమ్మల్ని చంపేస్తారు కాబట్టి నేను ప్రవచించిన వాళ్ళ దగ్గరికి పోయి యోన ఎందుకు పోలేదు నికి ఎవరు తెలియదు యోన నినివైకి ఎందుకు పోలేదంటే రీజన్ ఇది భవిష్యత్తులో ఒక ప్రవచనం నెరవేరబోతుంది యోనా ఒక ప్రవర్తన కాబట్టి అని తెలుసు ఆ ప్రవచనం ఏందా ప్రవచనం అసురు రాజు దండెత్తి దేశం మీదకి వస్తాడు నా ప్రజలని సర్వనాశనం చేస్తాడు కాబట్టి దానికి ముందే ఆ దేశం నాశనం అయిపోతే మంచిగుంటది కదా అది లాజిక్ అందుకు నేను అటు దిక్కుపోనంటాడు తాసుపోతా అంటాడు సర్వత తెలిసిన విషయం ఏందో అది తెలుసు అప్పుడు దేవుడు మాట్లాడతాడు యోనతో కుడి ఎడమలు తెలియని ప్రజలు వీళ్ళు ఎవరు క్రూరులైన అసురులు దృష్టిలో వాళ్ళు క్రూరరు కానీ దేవుని దృష్టిలో ఏం తెలుసా కుడి ఎడమ తెలియని వారు అంటే అర్థమేమి చెప్పండి మీ దేవుడు వాళ్ళ గురించి మాట్లాడుతుండే వాళ్ళు నాన్ బిలీవర్సే వాళ్ళు రకరకాల దేవతలను పూజిస్తారు చాలా కంటిన్యూలే కానీ వాళ్ళకి సత్యం తెలియదు కుడి ఎడమ అంటే ఏం తెలుసా మీకు అమాయకుల రైట్ లెఫ్ట్ అంటే ఇంగ్లీష్ లో అదొక ఫ్రేజ్ అంటాం దాన్ని లెఫ్ట్ అండ్ రైట్ దే డో నాట్ నో వాట్ ఈస్ లెఫ్ట్ అండ్ రైట్ అంటే నిజంగా లెఫ్ట్ రైట్ అనేది కాదు మీకు తెలుసు లెఫ్ట్ అంటే ఏముంటుంది రైట్ ఏముంటుంది మీకు ఎన్నిసలా నేను చూపిస్తున్నా సింబల్స్ అవి రెండు గుంపులు అవి చర్చ్ నువ్వు ఒక గుంపు అయితే మధ్యలో నీ నీ లెఫ్ట్ కంటది నీ రైట్ గుంపు చర్చిలో ఎప్పుడు ఈ ఇమేజ్ మీరు ఎప్పుడు చూడాలా బైబుల్ అంతటా చర్చిలో రెండు గుంపులు కాదు చాలా మంది రెండే గుంపులు అనుకుంటారు గొర్రెలు మేకల గానీ మీకు ఎన్నిసార్లు చూపించినా చర్చిలో నాలుగు గుంపులు ఉంటాయి మూడు గుంపులే మీకు కనిపిస్తూ ఉంటాయి నాలుగవ గుంపు ఎప్పుడు బయట ఉంటుంది అది ఓల్డ్ టెస్ట్మెంటే గానీ న్యూ టెస్ట్మెంటే గానీ ప్రభు మనకి అది చూపించింది సరే ఈ రిపీటెడ్ గా నేను కొన్నిసార్లు చెప్తా ఉంటాను ఎందుకో మీకు తెలుసు మీకు తెలుసు ఇవన్నీ విషయాలు అయిన కానీ రిపీటెడ్ గా నేను ఎందుకు చూపిస్తాను మీకు తెలుసు మీకు అర్థమవుతుంది బేసిక్స్ రిపీటెడ్గా చూపిస్తా ఉంటాను ఓల్డ్ టెస్ట్మెంట్ లో కూడా మీకు నాలుగు గుంపులు కనిపిస్తాయి ఎవరు చెప్పండి అంతఃపురంలో రాజు వారి అధిపతులు అదొక గుంపు దాని తర్వాత పక్కన యాజకుడు ఉంటాడు ఎప్పుడు రాజుకు ఆనుకొని యాజకుల సమూహం అదొక గుంపు దాని తజలు మూడో గుంపు ఇవి లోపల ఉంటాయి పట్టణం లోపల కాని పట్టణము ఎండింగ్ లో ఎంట్రస్ లో చివర ఊరి చివరిన గుడిసెల ఉంటాడు ఒకడు దేవుని ప్రవక్త వాడు ఎప్పుడు లోపలికి రాడు వాడు ఎప్పుడు లోపలికి వస్తాడు తెలుసా దేవుడు ఎప్పుడైతే వాడిని చెప్తాడో పోయి హెచ్చరించు రాజుని పోయి ప్రజలను హెచ్చరించు పోయి యాజకుని హెచ్చరించు అన్నప్పుడు అప్పుడు వాడు గుడిసెలకు వెళ్లి బయటికి వచ్చి పట్టణంలోకి పోయి ప్రకటిస్తుంటే మనుషులు గజ వణుకుతారు వచ్చిండ్ర ప్రవక్త మన పరిస్థితి ఏమైపోయింది అని భయపడుకుంటా వణుకుంటా సమాధానంతో వచ్చిందిరా అని అడుగుతాడు అంటే సమాధానం అంటే మమ్మల్ని చెప్పించడానికి అంటే ప్రవక్త అంటే అంత భయం ఎక్కడ బయట ఉన్నాడు ఎప్పుడు ఈ నాలుగు గుంపులు మీకు ఓల్డ్ టెస్ట్మెంట్ లా కనిపిస్తాయి న్యూ టెస్ట్మెంట్ లా కూడా కనిపిస్తాయి మీకు నాలుగు గుంపులు కళ్లకు చూడాలి మీరు ఈ కళ్ళు కాదు మన ప్రభుని మన ప్రభు కాలంలో చూస్తా నాలుగు గుంపులు ఏవో నాలుగు గుంపులు యాజముల సమూహం దాని తర్వాత రాజు రాజు రాజు అధిపతులు సోల్జర్సు లేక సెంచూరియన్స్ లేక జడ్జులు కొర్నేలి పిలాతు వీళ్ళు మీకు ఉంటారు అదొక గుంపు అది థర్డ్ గ్రూంపు సామాన్య ప్రజలు దాని తర్వాత యేసు ఒక్కడ కనిపిస్తాడు అలగ్గ బిక్ నాలుగు గుంపులు కనిపిస్తాయి స్టెఫెని చనిపోయినప్పుడు కూడా నాలుగు గుంపులు కనిపిస్తాండి మీది మొత్తం న్యూ టెస్ట్మెంట్ చూడండి ఫోర్ ఫోర్ గ్రూప్స్ కనిపిస్తూ ఉంటాయి ఏ గుంపులో నువ్వు ఉన్నావో రికగ్నైజ్ చేసుకోవాలా ఎందుకంటే నువ్వు నిన్ను నువ్వు ఏదో ఒక గుంపులు ఆటోమేటిక్ ఉండిపోతావు కదా ఖచ్చితంగా ఉండిపోతావు బట్ గుంపులు డివైడ్ అయిపోతున్నాయి ఈ ఎండ్ టైమ్స్ కాన్షియస్ ఏ గుంపులో ఉన్నావో గుర్తించుకోకపోతే మీకేం జరుగుతుంది మొదటి మూడు గుంపులకి ఏం జరుగుతుంది మీకు తెలుసు బబులోను దండెత్తేచ్చినప్పుడు మూడు గుంపులు నాశనమైన లోపల బయట ఉన్న గుంపు కాపాడబడింది ఎప్పుడైనా గాని ఇది రెగ్యులర్ గా జరిగేది లోపల ఉన్న మూడు గుంపులకి ఎప్పుడు అపాయమే శ్రమనే తీర్పు హెజకియా విషయం యాక్చువల్గా ఈరోజు హెజకియా ధ్యానించాలి యాక్చువల్ బబులకు సంబంధించిన విషయంగా మనం ధ్యానిస్తుంది ఇర్మియా గ్రంథంలో కాబట్టి ఇర్మియా దానియలు ఇద్దరు సమకాలికలు కాంటెంపరీస్ ఇద్దరు కాబట్టి దానియాల గ్రంథంలోని ప్రవేశాలు ఇర్మియా ప్రవేశాలు మనం కొన్ని చెక్ చేసుకుంటున్నాం అట్లనే ప్రకణ గ్రంథంలోని చెక్ చేస్తు హెజకియా రీతిగా చెరకొనిపోబడిండు తన కండ్లు ఏరితిగా ఊడబెరికిం అవన్నీ విషయాలు మనం ధ్యానం తినచ్చు వాటి స్పిరిచువల్ సింబాలిక్స్ ఎండ్ టైమ్స్ లో ఎట్లా మతకరమైన మనుషులు గుడ్డి వాళ్ళు అవుతారు హెజకియాకి సింబాలిక్ అన్నట్టు రిప్రజెంటేషన్ ఎండ్ టైమ్స్ లో చర్చ్ ఎందుకంటే ఇర్మియా హెచ్చరిస్తాడు హెజకియా నా మాట విను సరెండర్ గా నిపుజకియా రెసిస్ట్ చేస్తాడు తిరుగుబాటు చేస్తాడు ఇర్మియా హెచ్చరిస్తాడు ఎంతగానో బుజ్జగిస్తాడు నా మాట విను నువ్వు కాపాడబడాలా నీ ప్రజలు కాపాడబడాలంటే ను వాడికి ఒబేగా ఒబీడియట్ గా అతనికి కప్ప మీద చెల్లించమంటాడు కానీ హెజకి రెసిస్ట్ చేస్తాడు నిబుక దేవుకి ఎక్కడైనా కోపం వస్తాడు ఏం చేస్తారు తెలుసా చెప్పండి ఎవరైనా నిబుక్క తన మీదకి యుద్దానికి వస్తున్నది హెజకి ఏం చేస్తారు తెలుసా ఇంకొక రాజు సహాయం కొరతాడు ఏ రాజు చెప్పండి ఎవరైనా ఐగుప్తు అనుకుంటా ఐగుప్త కరెక్ట్ ఐగుప్ ఐగుప్తే నెబో నెబో అయిన పేరు కదా ఐగుప్తు పరో రాజు పేరు నెబో అంటారు అక్కడ జ్ఞాపకానికి వస్తుంది కానీ ఐగుప్తుని ఆశ్రయిస్తాడు అప్పుడు విపరీతమైన కోపం వస్తుంది బాబులు నెబుక అప్పుడు నెబు పంపించి హెజకియాని పట్టుకొచ్చి తన పిల్లల్ని తన కళ్ళ చంపించి తన కళ్ళు బీగి బీగిస్తాడు ఇర్మియా మాట వినింటే ఆ రోజు హెజకియా తన ప్రాణాన్ని కాపాడుకునేవాడు తన దేశాన్ని కాపాడుకునేవాడు అందుకే ఇర్మియా అంటే మనం ఇర్మియా రోల్స్ పాటిస్తామని నేను గొప్పగా చెప్తాను మీకు మనం ఎప్పుడు బయటనే ఉన్నాం అందుకు ప్రభు మనకి ఇవి చూపిస్తున్నాయి ఎందుకో తెలుసా బయట నిలబడితే నువ్వు గేట్ కీపర్ లాగా ఊరి చివరిన గుడిసేసుకుని ఆ ఎంట్రెన్స్ ఎరుసలేం ఎంట్రస్ దగ్గర గుడిసేసుకునేవాడు ప్రవక్త ఎంట్రెన్స్ ఎవడు శత్రువు వీని అట్టుకొని రావాలి కదా వీనికి తెలుసు ఏ శత్రువు లోపలికి కాబట్టి ముందుగా తెలిసేది ప్రవక్తకే ఎవడు రాబోతుండో ఎవడు అక్కడ కావలి కాదు ఆ ఎవడు ఆ దూరం నా ఎదురు చూస్తుంటూ ఎప్పుడు అటాక్ చేస్తామని పొంచి ఉన్నారో ఎవరు పొంచి ఉన్నారో వీడికే కనిపిస్తారు కావలివాడికి కావలివాడి పోయి వాళ్ళందరినీ హెచ్చరిస్తారు అది మన సేవ జీవితం కదా మనం అంతా కావాలి మనం అందరూ అందుకే ఎక్కడ ప్రాంతాలకు పోయినా వాళ్ళని హెచ్చరిస్తా సరే కొంచెం ప్రేమతో హెచ్చరిస్తాం ఇంత డీటెయిల్ గా హార్ష్ గా చెప్పాం వాక్యం ప్రేమతో హెచ్చరిస్తూ ఉంటాం ఎందుకంటే వాళ్ళు పసిపిల్లలాగుంటారు దేవుని వాక్యంలో అందుకే మనం ప్రేమతో వాళ్ళు ఇంత పెద్దవాళ్ళని కావచ్చు శారీరకంగా కానీ దేవుని వాక్యంలో పశ్చిమ లాగా ఉంటారు ఇంకా శ్రమల గుండా పోతున్నారు ఇంకా కష్టాల పాలవుతున్నారు కానీ ఎప్పుడు ప్రభు యొక్క చిత్తాన్ని గైకోని దానికి తగినట్టు జీవిస్తారు వాళ్ళకి అది చెప్పడం కొరకు మనల్ని రీపీ దేవుడు కాబట్టి ఏ రీతి అయితే ఇర్మియా హెజకే అని హెచ్చరించిండో మన జీవితం కూడా గొప్ప జనాన్ని అంటే మతపరమైన క్రైస్తవ జీవితాన్ని హెచ్చరించడం కొరకు దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు మనం ఈ పని చేయాలా ఆదరణకరమైన వాక్యాలు అవన్నీ మనం చాలా చూస్తూ ఉంటాం కరెక్టే కానీ రక్షణ సందేశం చాలా ముఖ్యమైంది కానీ ఇప్పుడు ఎండ్ టైమ్స్ లో ప్రిపరేషన్ టైం ఇది చర్చ్ ఎట్లా ప్రిపేర్ చేయాలనేది మనకు స్పెషల్ గా అనుగ్రహించబడింది మన మీద గొప్పల కాదు కానీ మనకు ఆ యొక్క కాల్ ఇచ్చిండు దేవుడు ఇవన్నీ విషయాలు నీకు ఎందుకు చూపిస్తుండే ఓల్డ్ టెస్ట్మెంట్ లో ప్రాఫిట్స్ ఎట్లయితే హెచ్చరించో నీకు అటువంటి ప్రాఫిట్ కాల్ ఇచ్చిండు మన మీద ప్రాఫిట్స్ అని చెప్పుకోము మనం వీరభిగం ప్రాఫిట్స్ అనేసి కానీ ప్రొఫెషన్ అర్థం చేసుకుంటే జ్ఞానాన్ని అనుగ్రహించింది ఆ గిఫ్ట్ అనుగ్రహించండి మనం కాబట్టి మనము ఆ ఇమేజెస్ ని కరెక్ట్ గా అర్థం చేసుకోనికి ప్రయత్నిస్తున్నాం కొన్నిసార్లు ఇంకా రిలీజ్ కావట్లేదు కొన్ని అర్థమైన కాడికి ధ్యానిస్తున్నాము చూసి చూడగలుగుతున్నాం పంచుకుంటున్నాము కొన్నిసార్లు పరీక్షిస్తున్నాం అది పరీక్షించి కన్ఫర్మ్ అయ్యేంతిలీజ్ చేస్తలేము బయట చెక్ చేసుకుంటున్నాం దేవుడితో కాబట్టి ఈరోజు మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలా చర్చ్ ఫస్ట్ తీర్పు హేతు రాష్ట్ర పత్రికలు ఫస్ట్ తీర్పు దాని తర్వాత ఈ లోకానికి ఎందుకంటే వాళ్ళు కుడి ఏడమలు తెలియని వాళ్ళు మన దేశంలో అంతే నేను అందుకే నాన్ క్రిస్టియన్స్ గురించి నా ఆటిట్యూడ్ అదే ప్రభావ వీరికి కుడి ఏడమలు తెలియదు ప్రభావ వీళ్ళకి ఏం తెలియదు ఎందుకంటే అట్లీస్ట్ ఇస్రాయల్ ధర్మశాస్త్రం క్రింద ఉన్నారు క్రైస్తవులు ధర్మశాస్త్రం లోపల ఉన్నారు వాడు ఎక్కడ లేడు కదా అన్యుడు వాడు ఎక్కడ లేడు వాళ్ళ గురించి నీ అటిట్యూడ్ ఏంది ఎందుకంటే నేను నాన్ క్రిస్టియన్స్ తోని ఎక్కువ స్పెషల్ గా అటెన్షన్ పే చేస్తుంటే నాతో పాటు ఉండే క్రిస్టియన్స్ కి నచ్చదు కొంత ఉండొచ్చు ఆ ఈ సార్ ఈ నాన్ నాన్పిస్టెన్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను అనేది వాళ్ళ గురించి మనం ఎస్ట్రపడద్దు నెంబర్ వన్ వాణి కొరకు మనం వన్ స్టెప్ ముందుకు పోవాలా ఒక మైల్ రమ్మంటే రెండు మైల్ ముందుకు పోవాలా ఎందుకు కొరకు పోవాలో మీరు అర్థం పోవాలి ఇప్పుడు ఎందుకు పోతాను ఏదో రూపకంగా వాడికి నేను సువార్త చెప్తా సిగ్గుపడను కానీ సిస్టమేటిక్ చెప్పాలి ఎందుకంటే వాళ్ళు వాళ్ళలో ఉన్నది ఆత్మ నాకు తెలుసు రివోల్టింగ్ ఆత్మది ఇమ్మీడియట్లీ రిజెక్ట్ చేస్తది దీన్ని నిన్ను రిజెక్ట్ చేయొద్దు నీ ఫ్రెండ్షిప్ డిస్కరెక్ట్ చేయకుండా నువ్వు ఎట్లా వాడిని మేనేజ్ చేయాలా అది దేవుని ఒక ఆత్మ నడిపింపు కాబట్టి వానికి ఎట్లా చెప్పాలా వాడిని ఎట్లా ప్రభు చేత నడిపించాలా వాడు మా గ్రంథ మా గ్రంథాలలో కూడా ఉన్నాయని చెప్తాడు అప్పుడు నీకు ఆ గ్రంథాల గురించి వెళ్ళినప్పుడు నువ్వు ఎట్లా చెప్తావు ఆ గ్రంథాలలో కన్సిస్టెన్సీ లేదని మీ గ్రంథాలలో సత్యము అనేది ఎక్కడ కనిపించదు ఒక గ్రంథంలో ఒకలాగుంటే ఇంకొక గ్రంథంలో ఇంకొక లాగుంటది అది నిజంగా దేవు నుంచి గడిగింది అయితే రెండు వ్యత్యాసాలు ఎందుకుంటాయి అని నువ్వు రుజువు పరిచినవనుకో వాడి మనసు కొంచెం మార్పు చెందుతా ఉంటుంది కానీ మనం కఠినంగా చెప్పండి నిన్న ఎంతమంది మీరు చూస్తున్న డక్క కానికలు నిన్న నిన్న మైథాలజీకి సంబంధించిన పెద్ద కవరేజ్ డక్క కానికల్ నేను చూసిన అంత గా ఎన్ని రకాల రామాయణాలు నేను ఫస్ట్ టైం అక్కడ చూసిన నాది తెలియదు అండి తెలిసి వాల్మీకి రామాయణము తులసి రామాయణము మొల్ల రామాయణం ఉందని అక్కడ ఇంకేమేమో రామాయణాలు ఉన్నాయి అవి కాకుండా థైలాండ్ రామాయణం ఉందట మలేషియా రామాయణం ఉందట బుద్ధిస్ట్ రామాయణం చైనీస్ రామాయణం కూడా ఉందట నాకు తెలియదు అవి అయితే ఇన్ని రామాయణాలు ఉన్నాయి ఏ రామాయణంలో కూడా కన్సిస్టెంట్గా ఉండదంట ఏ విషయాలు కూడా ఇక్కడ లేని అక్కడ ఉంటాయంట అక్కడ లేని ఇంకెక్కడ ఉంటాయంట అక్కడ ఇక్కడ ఉన్నాయంటే కరవట అంటే ఇన్కన్సిస్టెన్సీ ఉంటే అది సత్యం కాదు సత్యం మోర్ డెఫినేషన్ అదే అందుకే పిలాతు ప్రభుని ప్రశ్నించినప్పుడు ఆయన ఆయన మరణించక ముందు పిలాత్ ప్రభుని ప్రశ్నిస్తా అంటాడు నువ్వు దేవుని కుమారుడువా నీవన్నట్టే దాని తర్వాత నువ్వు రోజు యూజులకు రాజువా అంటాడా దాని తర్వాత ఏమంటాడు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ దాని తర్వాత నేను వాక్యాన్ని అది మీకు తెలవాలా హిస్టారికల్ గా మోస్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ జరిగింది అన్ఫార్చునేట్లీ దానికి ఆన్సర్ దొరకలేదు కానీ ఈ రోజు మనకి దొరుకుతుంది ఆన్సర్ పిలాత్ అడుగుతాడు ఆయన గురించి నువ్వెవరు అంటే నేను సత్యము గురించి సాక్ష్యము సాక్ష్యం సత్యం గురించి సాక్ష్యం చెప్పడానికి నేను ఇక్కడికి వచ్చిన ఈ లోకంలోకి వచ్చిన అంటాడు సత్యం గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను ఈ లోకంలోకి వచ్చిన అంటాడు అప్పుడు పిలాత్ ఇమీడియట్లీ ప్రశ్న సత్యం అంటే ఏంది మీరు మీరు చదివిన గుడ్ ఫ్రైడే రోజు చదవాలి వాక్యం యాక్చువల్ గా గుడ్ ఫ్రైడే సంబంధించిన విషయాలు అవన్నీ వాక్యాలు లెంటికి సంబంధించిన వాక్యాలు కానీ ఎవరు చదవరు నాకు తెలుసు గుడ్ ఫ్రైడే అసలే చదువురాదు ఎందుకంటే ఏడు మాటలతో క్లోజ్ చేసినా వెళ్ళిపోతారు పిలాత్ వేసిన ప్రశ్న చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అన్ఫార్చునేట్ ఏం లేదా మీకు చెప్తారో సత్యం అంటే ఏంది అని చెప్పి ఈయన జవాబు ఇవ్వాలా కదా ఏసు ప్రభు జవాబు ఇస్తాడు తప్పక ఏసుప్రభు కానీ జవాబు ఇవ్వకముందు ఎవడో వాడిని వెలుస్తాడు బయటికి వెళ్ళిపోతాడు పిలాత్ అడిగేసి వెళ్లిపోతాడు హిస్టారికల్ గా ఆ రోజు ఆయన అక్కడ కూర్చునిట్టే మన ప్రభు నోట్ల నుంచి మనం విన్నటి సత్యం అంటే ఏంటో ఈ బైబిల్ ఉండేది కానీ మీరు మీరు అర్థం చేసుకోవాలా ఫస్ట్ పాయింట్ సత్యం అంటే గుణగణం సత్యం యొక్క క్యారెక్టరిస్టిక్ ఏంటంటే కన్సిస్టెన్సీ మెసేజ్ కన్సిస్టెంట్గా ఉండాల ఓల్డ్ టెస్ట్మెంట్ ఆది కాండం వదులుకొని ప్రగాఢకంధం వరకు పర్ఫెక్ట్ గా ఉండాలా మెసేజ్ రక్షణ సందేశం పర్ఫెక్ట్ గా ఉండాల ఎక్కడ కూడా మీకు బ్రేక్స్ కనిపించద్దు అఫ్ కోర్స్ ఎతీస్ లకి బ్రేక్స్ కనిపిస్తూ ఉంటాయి ఇస్లాం స్కాలర్స్ కి బ్రేక్స్ కనిపిస్తూ ఉంటాయి అవి బ్రేక్స్ కావు మనకు తెలుసు మనకు తెలుసు పర్ఫెక్ట్ గా దీంట్లో ఒక్క మిస్టేక్ కూడా ఉండదు నువ్వు అంటావు ఎందుకంటే అవుట్ ఆఫ్ ఫెయిత్ అంటావు నువ్వు బట్ ప్రాక్టికల్ గా సెక్యులర్ వరల్డ్ లో ప్రూవ్ చేయగలవా నువ్వు సో కన్సిస్టెంట్ గా ఉంటుంది ఏ మెసేజ్ తీసుకున్నా కన్సిస్టెంట్ గా ఉంటుంది ఫస్ట్ ప్రశ్న ఏంటంటే మీ దేవుడు జారిగల దేవుడు ప్రేమగత దేవుడు అయితే ఎందుకు అంతా కఠినంగా శిక్షించమన్నాడు పిల్లలను కూడా పసిపిల్లని కూడా జాలి చూపించా కూడా చంపమన్నాడు కదా మళ్ళీ మీ దేవుడు ఎట్లా జారిగల దేవుడు అని ప్రశ్న ఇస్తావు ఈరోజు ప్రపంచం అంతటా దానికి నువ్వేమిస్తావు జవాబు నువ్వు జవాబు ఇవ్వాలన్నా అరే ఆయన ఇష్టం అది సృష్టి అంతా ఆయన చేతిలో ఉంది కదా ఆయన సృష్టించాడు ఈ దేశ మొత్తం సృష్టి మనుషులందరూ అయిన సృష్టి కనలీలు కూడా అయినా సృష్టినే కానీ కనలీకి అవకాశం ఇవ్వలేదా మారు మనిషి పొందమర చాలా అవకాశాలు ఇచ్చినాక కూడా వాళ్ళు వాడుకోలేకపోయారు అందుకే ఆయన శిక్షించండు ఆయన నువ్వు నువ్వు కూడా అంతే కదా నువ్వు సామాన్య మనిషి ఒక సెక్యులర్ ఫెలో నువ్వు దేవుని నమ్మకపోవచ్చు నువ్వు నాన్ క్రీస్ కావచ్చు మీ పిల్లలు ఎన్నిసార్లు తప్పులు చేసినా మీరు టాలరేట్ చేస్తారు ఒక టాలరేట్ చేస్తారా మీరు టాలరేట్ చేయరు మీరు కఠినంగా శిక్షిస్తారు అది విధానం అటువంటి గొప్ప దేవుడు ఎన్ని సంవత్సరాలు నినివేకి ఎన్ని టైమ్స్ ఇచ్చింది చెప్పండి నినివేకి నినివే యోనా యోనా కాలంలో నినివేకి అవకాశం ఇచ్చింది మారుమని స్పందన యోనా ప్రవచన యోనా ప్రకటించినాక వాళ్ళు మారుమని స్పందినరు గోనె కట్టుకొని ఉపాసం ప్రార్థన చేసారు నాన్ జూస్ దాని తర్వాత హండ్రెడ్ ఇయర్స్ తర్వాత హబక్కు నాహోము సారీ హండ్రెడ్ ఇయర్స్ తర్వాత నా ప్రవచనంలో నినివే నాశనం అంటే 100 ఇయర్స్ దేవుడు ఆ దేశాన్ని కాపాడిండు యోనా నా ప్రవచనం వలన హండ్రెడ్ ఇయర్స్ తర్వాత నినివే అడ్రస్ లేకుండా డెస్టైన్ అయిపోయింది అఫ్ కోర్స్ ఈ రోజుంది నివే నివే మ్యాప్ లో నిజంగా కూడా ఉంది నింది కానీ ఆ నినివే వేరే ఈ నినివే వేరే ఆ ప్రజలు వేరే ఈ ప్రజలు వేరే ఇప్పుడు అంతా ఇస్లామిక్ ఇస్లామిక్ సిటీ లాగా తయారైంది కానీ నినివేకి ఆయన హండ్రెడ్ ఇయర్స్ ఓపిక పట్టిండు అంటే ఆయన ఎంత ఓపిక గలిన దేవుడు అనేది మనం చెప్పాలి నిజంగా జరగలే దేవుడు అయితే నినివే ఎందుకు డెస్టైన్ చేసిండు నినివేని కాపాడిండు 100 ఇయర్స్ టైం ఇచ్చిండు హండ్రెడ్ ఇయర్స్ తర్వాత డిస్ట్రాయ్ అయిపోయింది ఎందుకు అయిపోయింది అది పులిసిపోయింది పులిసిపోతే ఎవడన బయటపడాల్సిందే పిండి నువ్వే గాని నేనే గాని దాన్ని రొట్టెలు చేసుకున్నా పులుపు పోదు రొట్టెలు చేసుకుంటే పులుపు పోతుందా చెడిపోయినాక అది చెడిపోయినట్లే కాబట్టి దాన్ని ఏం చేయాలి బయటపడాల్సిందే ఇప్పుడు జరుగుతుంది కూడా అదే జడ్జిమెంట్ కాబట్టి ప్రపంచమంతటా క్రైస్తవులు ఎందుకు ఈ జడ్జిమెంట్ కి బానిసలు అవుతున్నారంటే వాళ్ళు సత్యాన్ని విడిచిపెట్టేసిండ్రు అబద్ధాన్ని ఆశ్రయించారు వేరే ఒక యేసును ఆశ్రయించారు వేరే ఒక సువార్థని వెంబడిస్తారు మీకు తెలిసి వేరే ఒక సువార్థ ఏందో మీకు తెలిసి ఆ సువార్థ ఏందో ప్రాస్పరేటివ్ ఆస్పెన్ దాని కల్ట్ దాని తర్వాత జ్యూయిష్ డిస్పెన్సేషన్ అంటుంది అంటే జ్యూస్ పీపుల్ అనేది ఒక బోధ అది రాంగ్ బోధ యాక్చువల్గా అయితే మనం చూసినా గలేషియన్స్ లో చూసినాము రోమన్స్ లో చూసినాము మనమే Chosen Chosen people. పీపుల్ అండ్ బైబుల్ చాలా తేటగా ఉంది ఓల్డ్ టెస్ట్మెంట్ లైనా గానీ న్యూ టెస్ట్మెంట్ అయినా కానీ అంతరంగ మందు యూధంగా మార్చబడ్డ వాడే నిజమైన యూదుడు అని చాలా క్లియర్గా ఉంది ఓల్డ్ టెస్ట్మెంట్ న్యూ టెస్ట్మెంట్ కాబట్టి చోజన్ పీపుల్ అనేది ట్రూ బిలీవర్స్ ఆఫ్ జీసస్ రిజెక్టెడ్ రిజెక్టెడ్ వాళ్ళు వాళ్ళకి అవకాశము ఓల్డ్ టెస్ట్మెంట్ ఇచ్చారు ఎండ్ న్యూ టెస్ట్మెంట్ ఇచ్చారు అనగానే వాళ్ళు రిజెక్టెడ్ ఇట్ గ్రేస్ గ్రేస్ ని రిజెక్ట్ చేశారు కాబట్టి వాళ్ళ మీకు షాప మాల్ అయితే ఒకసారి వాళ్ళ గురించి మనం ఎప్పుడు మాట్లాడము ఎందుకంటే జ్యూస్ గురించి వ్యతిరేకంగా మాట్లాడితే మీకు ఈ గవర్నమెంట్ పనిష్మెంట్ ఇస్తాయి నేను మీకు చెప్తున్న భవిష్యత్తులో జూవిస్ గురించి ఎవడు వ్యతిరేకంగా మాట్లాడినా యాంటీసెమిటిక్ లాస్ ఉన్నాయి బయలుదేరినాయి ప్రపంచం అంతటా యాంటీసెమిటిక్ లాస్ అంటే యూదులని షెమాయిల్ అంటే నోవా పెద్ద కుమారుడు షేమ్ కదా షేము వంశస్థి షెమాయిల్ కాబట్టి సెమిటిక్ అంటే షమాయిల్ అని అర్థం యాంటీసెమిటిక్ అంటే షెమాయిలకు వ్యతిరేకం జూస్ సెమిటిక్ కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా ఏం మాట్లాడినా యాంటీసెమిటిక్ నువ్వు యాంటీసెమెటిక్ అయితే నీకు పనిష్మెంట్ ఉంటుంది గవర్నమెంట్ నుంచి అయితే నువ్వు ఇంటర్నెట్ లో యాంటీసెమెటిక్ వాక్యాలు చెప్పినావనుకో జూయిష్ పీపుల్ వాళ్ళ ర్యాబైస్ వాళ్ళ స్కాలర్స్ ఆ యూట్యూబ్ వీడియోస్ చూసిననుకో వాడు మార్క్ చేసి ఆయనకు పంపిస్తారు మన రికార్డ్ అవుతుంది అనవసరంగా ఆయనకు పంపిస్తారు ఆయన ఏం చేస్తాడు నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ ఒక వ్యక్తి చాలా డేంజరస్ వ్యక్తి ఈ దేశంలో ఆయన కొరకు నేను చెప్పుకోను మీకు చాలా డేంజరస్ మనిషి ఆయన ఆయన తర్వాత ఈయన డేంజరస్ ఈ దేశంలో ఆయన ఏం చేస్తారు కదా సార్ నేను ట్రాక్ చేస్తాడు నీ ఈమెయిల్స్ నీ ఎస్ఎంఎస్లు నీ ఇంటర్నెట్ బిహేవియర్స్ అన్ని ట్రాక్ చేసి నేను మంచిగా ఫ్రేమ్ చేసి ఫిక్స్ చేసేస్తాడు సెక్యూరిటీ కేసు సో నేషనల్ సెక్యూరిటీ కేస్ అంటే దానికి ఇంకా తిరుగులేదు లోపలేషన్ అంటే శాశ్వతంగా నువ్వు అక్కడే ఉంటావు అంత డేంజరస్ లాస్ బయలుదేరినాయి కాబట్టి మనం ఈ విషయాన్ని జాగ్రత్తగా ఉండాలా మనం ఎక్కడ దేవుని ఆత్మ నా మీద బలంగా ఉందరిచిపోయి అగడగటగా చెప్పేది కాదు వాక్యం జాగ్రత్త ప్రవ్వా నువ్వు నడిపించి నా స్థలంలో నువ్వు ఉంటే ఏం ప్రకటిస్తావు ప్రవ్వా అని ప్రార్థన చేసుకోవాలి మనం ఆ టైంలో మనం ఉన్నాం కాబట్టి రిలీజియస్ ఇంటాలరెన్సెస్ ఎక్కువ అయిపోయినాయి ముఖ్యంగా మన దేశంలో కాబట్టి ఈ టైంలో మనము ఓన్లీ మన ప్రభు వాక్యాన్ని చూపిస్తున్నాం మనుషులే ఆర్గ్యుమెంట్స్ లక్ పోవద్దు థియాలజికల్ ఆర్గ్యుమెంట్స్ పోవద్దు ప్రభు వాక్యం చూపించే నేను మన ఫోకస్ అంతా గొప్పచనం మీద ఫస్ట్ టూ గ్రూప్స్ మన వాక్యాలు వినవద్ నేను మీకు ఎన్నిసార్లు చెప్పిన అది ఎవిడెన్స్ ఉంది బాబుల్లో ఫస్ట్ టూ గ్రూప్స్ అంటే పాస్టర్స్ ఎల్డర్స్ మన వాక్యాలు వినరు ఓన్లీ చర్చ్ మెంబర్స్ వింటారు ఈ వాక్యం ఎందుకంటే ఊరి చివరి ఉన్నవాడిని వాక్యం ఫస్ట్ విన్నది వీళ్ళిద్దరే ఊరి చివరిన ఉన్న వాడిని ధృనీకరించింది రాజు యాజకుడు హోల్ టేస్ట్మెంట్ అంతా యాజకులు రాజులు ప్రాఫిట్ ని ధృనీకరించారు ఎండ్ టైమ్స్ లో కూడా అంతే నువ్వేం గొప్ప ప్రాఫిట్లు కాదు మన మినిస్ట్రీ ప్రాఫిటిక్ మినిస్ట్రీ మనం ఒక ప్రాఫిటిక్ గ్రూప్ లాగా ఉన్నాం మన వాక్యము ఫస్ట్ టూ గ్రూప్ రిసీవ్ చేసుకో చాలా కష్టం వాళ్ళకి భరించిన ఎందుకంటే డైరెక్ట్ వాళ్ళకే ఇంప్లికేషన్ కదా ఇది వాళ్ళనే ఇంప్లికేట్ చేస్తుంది కదా వాక్యం చిన్నం కొట్టిన సమాధులంటే ఇంప్లికేట్ చేస్తుంది వాళ్ళకే కాబట్టి వారు నిన్ను స్వీకరించారు సరే అందులో మన స్నేహితులు చాలా మంది ఉంటారు చాలా మంది స్నేహితులు ఉన్నారు మనకు అందులో ఆ స్నేహితు స్నేహాన్ని మనం కాపాడుకుంటూ జాగ్రత్తగా పోతా ఉంటాము కానీ మీకు అర్థం కావాలా వాళ్ళు మీ వాక్యం మీద మీ బ్రదర్ ఏదో చెప్పుకుంటా పోతాడులే చాలా మంది అంటారు పాస్టర్స్ మీలాగా మేము చెప్పలేం బ్రదర్ అంటారు ఎందుకు చెప్పలేరు తెలుస్తున్నా ఎందుకంటే మీరు అట్లా చెప్తే మీకు జాబ్ పోతుందా చర్చిలో మీరు చెప్పలేరు అట్లా కాబట్టి ఎందుకంటే మీకు స్వాతంత్ర్యం లేదు పరుషాత్మ అభిషేకం ఉంటే కదా స్వాతంత్రం ఉండేది కాబట్టి ప్రభు మనకిచ్చింది స్వాతంత్ర్యం అందుకు మనము ప్రేమతో ప్రకటిస్తాం కఠినంగా ప్రకటించాం మనం కాబట్టి మనకి అటువంటి ప్రేమ ఆత్మ అవసరము అందు కొరకు మనం ప్రార్థించాలి స్వస్థత బుద్ధి కలిగి మనం ఎక్కువగా ప్రార్థించమని చెప్పింది ప్రభు మన లేదా కాబట్టి అటువంటి స్వస్థత బుద్ధి నాకు అనుగ్రించ ప్రభువా ప్రార్థన జీవితాలు నడిపించు ప్రవ్వా అని మనం ధ్యానించాలి నెక్స్ట్ నెక్స్ట్ వీక్ మనం కొంచెం డీటెయిల్డ్ గా ఈ యొక్క సమయం గురించి మనం ధ్యానిస్తున్నాము ఆ లాస్ట్ వన్ అవర్ గురించి నేను నెక్స్ట్ వీక్ కంక్లూడ్ చేస్తాను దాని తర్వాత దానియలు గ్రంథంలోని డెబ్బై వరలకు సంబంధించిన విషయాలు చూపించబోతున్నా థియాలజికల్ చర్చియజికల్ టీచింగ్స్ ఎట్లా ఉంటాయి ప్రభు మనకు బయలుపరిచిన స్పిరిచువల్ టీచింగ్స్ ఎట్లా ఉంటాయి ఆ వ్యత్యాసాలు చూడబోతున్నాం త్వరలో కాబట్టి వచ్చే వరం మీరు త్వరగా వస్తే త్వరగా మనం ముగించుకోవచ్చు పరశుధర బాబు దేవ మీకు వందాలైనా ప్రభు మరోసారి మీరు యొక్క వాక్యాలు మాకు చూపిస్తున్నారు తీర్పు దేవుని ఇంటి వద్ద కాలము వచ్చి ఉన్నది ఆల్రెడీ కాబట్టి ప్రభుత్వ ఎంతో భయంకరమైనది తనది అది ఊహిస్తే మా యొక్క ఒళ్ళు చల్లరిస్తుంది ప్రవ్వాక్తము ప్రవహిస్తుంది చర్చస్ మొత్తం డిస్ట్రాబోతున్నాయి ప్రవా మీరు చూపిస్తున్నారు అవి అది మీ తీర్పు అని మీరు హెచ్చరించారు ఎందుకంటే ఎన్నిసార్లు చెప్పిన లోపలివాడు హఠాత్తుగా నాశనమాగన్ వాక్యం చేస్తుంది ఆ వాక్యాన్ని మీరు జ్ఞాపకం చేస్తున్నారు ప్రభావ ఎన్నిసార్లు చెప్పిన వాళ్ళు సత్యాన్ని గ్రహించలేదు అందుకే మోసపుచ్చు ఆత్మని మీరు వాళ్ళ మీద పంపిస్తున్నారు అది భరించరాని ప్రవ్వా వారే ఎరితే కాపాడమని ప్రార్థిస్తున్నాం కాంగ్రిగేషన్ ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం నేన మొదటి రెండు గుంపులు మీ యొక్క వాక్యాన్ని ధృరీకరించినాయి కానీ మూడవ గుంపు ఈ యొక్క వాక్యాన్ని స్వీకరిస్తారు ప్రవ్వా మాకు ఆశ ఉంది ప్రవ్వా మేము ప్రయాసపడతాం దాన్ని వాళ్ళు ప్రకటించడం కోరు మీరు మమ్మల్ని నడిపించండి ఎంత బలహీనతలున్నాగానే మేము ముందు పోతాం ప్రవ్వా మీరే మాకు బలం మీ యొక్క ఆత్మ నూతనంగా మమ్మల్ని అభిషేకించి నడిపించమని ప్రార్థిస్తున్నాను ఇక్కడ వచ్చిన ప్రతి బ్రదర్ ని సిస్టర్ ని ఆశ్రయించండి వారి కుటుంబంలో శాంతి సమాధానం అనుగ్రహించండి ప్రభావ సైతాన్ ఓడిపోయింది ప్రభావ వాడు ఎప్పుడు గెలవలేదు మీరు ఆ యొక్క కలువరిసులలో సైతాన్ మీద విజయం పొందినారు మరణం మీద విజయం పొందినారు పాపం మీద విజయం పొందినారు ఆ విజయాన్ని మీరు మా చేతిలో పెట్టినారు దాన్ని బట్టి మీకు ఎంతో వననాలు నాయన ఆ విజయాన్ని మేము మా జీవితంలో వాడుతున్న మీరు ప్రతి బ్రదర్ జీవితంలో ప్రతి సిస్టర్ జీవితంలో ఆ విజయన్ని మేము వాడుతున్నాం ఈరోజు వాళ్ళకి విడుదల కల్పించండి సైతాన్నించి సైతానికి సిగ్గు కలిగించండి మీరు మహిమ పొందండి వారి జీవితాలలో ప్రతి ఒక్కరిని మీ కొరకు సాక్షి నిలబెట్టుకోమని మీ రాకల వరకు మమ్మల్ని అందరినీ మరి విశేషంగా ప్రభావా ఈ యొక్క వాక్యాలు మేము గొప్ప జనానికి ప్రకటించాలా నడిపించి మహిమ నొందామని మేము తిరిగి ఇంటికి వెళ్తుండగా మీ దూతాల కాపరం సురక్షితంగా ఇంటికి చేర్చమని ఏస్తు క్రీస్తు పరిశుద్ధ నామంనా ప్రార్థించిన్నాం తండ్రి ఆవ్లే